ఆయన కృపలో మనం జీవించాలా ఆయన కృప మనం మన మీదకి రావాలా ఆయన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో దేవా అన్న పాట మనకు అవసరం కాబట్టి వేసు నీ కృపలో మమ్మల్ని కాపాడు దేవా అన్న పాట పాడదాం సూని కృపలో మమ్ కా పాడుముదేవాయి సూనికృప మమ్ కాపాడుదేవా మమ్మ రక్షించి నిద్యా రాజముల నడుపు మా ప్రభువా నడుపు మా ప్రభువాపల దేవా యేసు మమకాడుదేవామకా దేవా మోసుకరీ సువాత చాటిం పా బల మిశక్తి నిత్యాము నడుక శిలవను మోసుకరీ సువార్త చాటింపా బలమందు బలమీశతి చేత్యాము నడిపించు మమాల నృపముతి వలే నిలుపుము జ్యోతివలే కృపలో మమకా పాడుముదేవాపలో మమకా పాడుముదేవా కృంగి నవ Alasina Samayamulo, Nachai Viru Vakano, Nannu Nilu Avetu, Kruungina Vela Lalo, Alasina Samayamulo, Nachai Viru Vakano, Nannu Nilu Avetu, కిని కృపణియు మయాకృపణి మయా యసు కృపలో మమకా పాడుముదేవాపలో మమకా పాడుముదేవా మమించి నిత్య రాజ్యములు నడుగుము ప్రభువాడుకు ప్రభువామ కాడుముదేవాడు ముతారా పాఠ నీతో సమానమారు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షేమించేదెవరు ఎసయ్యా నీల పాపి ప్రాణం పెట్టిన వారెవరు నీల ప్రాణం పెట్టిన నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షేమించేదెవరు ఎసయ్యా నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు మత గ్రంథాలలో పాపమే శోకని పరిశుధృ పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమేషోకని పరిశుధూడేణి పరిహార ంది తిరిగి లేచి నటి దైవనరుడే వరు పాప పరిహారరణముంది తిరిగి లేచి నటి దైవ నరుడే వరు నీల పరిశుద్ధ దేవుడెవరు నారయ్య నీవే నవి చుడు నీల పరిశుద్ధ నీతో సమేవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షేమించేదెవరు ఏ సయ్యా నీలా పాయి ప్రాణం పెట్టిన వారెవరు పాపికై ప్రాణం పెట్టిన వారెవరు ఒక బంగారము ధన ధాన్యాదులు ఒక చోటు నా నీతో సరితూగునాక బంగారము ధన ఒక చోట నీతో సరితూగునా జీవనదులంది సర్వ సాంద్రాములు ఒకటై ఎగసిన నిన్ను తాకా గలవా జీవనదులందియో సర్వ సాంద్రాములు ఒకటై ఎగసిన నిన్ను తాకా గలవా నీల చాచందేవుడ దేవుడు ఈ కాలి గల ప్రేమ గల దేవుడేడి నీవేగా చాలిన దేవుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షేమించేదెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నేను బెదకాకున్నా నాకు దొరికి తి ప్రేమించాకున్నా నన్ను ప్రేమించిటివి నేను युगदता कुन्नादा దొరికి నేను నన్ను ప్రేమించి బిగు గాయాలు తరచుగా పీర్తిని నన్నెంతో క్షమించి క్షమించే తిగు గాయాలు తరచుగా పీర్తిని నన్నెంతో సహించి క్షమించే తిందలన్ని ఒక చోట పోగేసినీవే చాలిన దేవుడవు లోక సౌఖ్యాలన్నీ ఒక చోట పోగేసిన నీ చాలిన దేవుడవు నీతో సమ ఎవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షేమించేదెవరు ఏసయ్యా నీలా పాయి ప్రాణం పెట్టిన వారెవరు పాపికై ప్రాణం పెట్టిన వారెవరు ప్రబ్బల్లో పాలు పొందుతాం మనల్ని మనం పరిశీలించుకుందాం పరిస్థితులకు తల్లి నన్ను గమనించినైనా నా హృదయాన్ని పరిశీలించి ప్రభావ మీకు ఏదైనా ఆయాసకరమైనది కనిపిస్తే ప్రభావ మాకు చూపించండి అది ఒప్పుకొని మేము విడిచిపెట్టాలా మీ కనికరం పొందాలా ప్రభావ ప్రభా మీ కృపలో జీవించడానికి నిన్నున్నాం ఇక్కడ కానీ ప్రభా కొన్నిసార్లు ప్రవ మా ద్వేషము మా కోపమే మా పాపము తన కోపమే తన శత్రువు ఈ విషయాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా అటువంటి పాపం ఏమైనా అంటే క్షమించమని ప్రార్థిస్తున్నాం మాలో ద్వేషం ఉండడానికి వినండి మీరు ఈ లోకంలో ప్రేమను చూపించడానికి వచ్చినారు దేవుడు లోకం ఎంతగానో ప్రేమించను అవును ప్రాబ్లం మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి ఈ లోకంలోకి వచ్చినారు మమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తున్నారు మీ మేము కూడా అదే ప్రేమను చూపించాలా ఈ లోకం మమ్మల్ని కానీ మేము అటు లోకస్తున్న ప్రేమించాలా మీ చెంతగా అటువంటి ఆత్మను మాకు పుట్టించండి మా హృదయంలో దుష్టులను చూసి వ్యసనపడకుము అని కీర్తనకారుడు ముప్పై ఏడవ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు అవును ప్రభా మీను ఆ రీతిలో వ్యసనపడడానికి వీల్లేదు భక్తిహీనులను చూసి వ్యసనపడడానికి వీల్లేదు నుంచి దిగజారిపోయిన వాళ్ళకు వాళ్ళు భక్తిహీనులు వాళ్ళని చూసి మేము వ్యసనపడడానికి వీలు లేదు మా హుదనం పరిశీలించండి పరిశుద్ధుల వరకు తండ్రి మీకు అందాలైనా మీకు శరీరత్వంలో పాల్గొనే యోగ్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నావు పౌన్ ప్ర వైకన్యకు శరం విరవబడుతుంది సమస్త సమస్త ఆయక కష్టాల నుంచి తనిమని సమస్త రోగాల నుంచి తన ఇక్కడ కల్పించమని ప్రార్థిస్తున్నాను అవన్నీ విరిగిపోవాల్సిందే సుకరిస్తున్నా మిగతా తల పాల్పద యోగ్యతను పాటిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభుత్వం కనుపడ రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి మీరచ్చి ఇది మీ కొరకు వీరబడిన నాయక శరణం దీన్ని తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని ఏ తండ్రి మీకు వర్ణాలు నేను ఇంకా నువ్వు ఉండగా మా కొరికి మీరు వచ్చినారు ప్రభా మేం పొందాల్సిన మీరు పొందాలి మేము పొందాల్సిన అవమానం మీరు పొందాలి మేము పొందాల్సిన శ్రమ అంతటిని మీరు అనుభవించినారు ప్రభావ మేము ఆయకత్మని మేము మరణించాల్సింది కానీ మీరు మా పదులు మరణించినారు ప్రభా మా యొక్క అనారోగ్యంలన్నీ మా యొక్క ఆ వ్యసనాలన్నీ చెడు అలవాట్లన్నీ చెడు తలంపులని అన్నింటినీ మీరు అక్కడ భరించినారు ప్రవ్వ వాటన్నిటిని భరించి మాకు వాటి నుంచి విడుదల కల్పించినారు పాప క్షమాపణ కల్పించినారు పరిశుధాత్మ అభిషేకం అనుగ్రహించినారు కృపావారులు అనుగ్రహించినారు ఆత్మ ఫలాలు అనుగ్రహించినారు వివచ దినం వరకు మనం ముద్రించి కాపాడుకున్నారు అవన్నీ క్షణం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రవ్వా మేము ఇచ్చి కూడా రుణం చెల్లించుకోలేము మా జీవిత కాలం మీకు సమర్పించుకుంటున్నాం అంతం వరకు సహిస్తాం తీర్మానించుకుంటున్నాం ఈరోజు ఈ శరంలో ఒక అవయవం ఉండి మిమ్మల్ని అవమానపరచం మీ నామాన్ని ఘనపరుస్తాం ఎక్కడపైన గాని ఎవరు మీ నామాన్ని గణహీనం చేసినా వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడతాం మీ నామాన్ని మేము ప్రొటెక్ట్ చేస్తాం ప్రభు ఆ తీర్మానంలో మేము ఇక్కడ ఉన్నాం నేను కాబట్టి మీ శరంలో పాల్గొంతే యోగేన్మా అనుగ్రహించండి మీ రక్తంలో పాల్గొంత యోగేన్మాని అనుగ్రహించిన నటించమని జేసే క్రీస్తులను ప్రార్థిస్తున్నాం చేపించుకరించు ఈ రీరదారణాపిక సాయం సీనా పపి క సాయం పరిశుద్ధ తాండ్రి పాపి పవత్ర పరచు పరిశుద్ధ తాండ్రి పాపి పవత్ర పరచు నుకరించు నిరేనా ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ప్రభు ఒక పాత్ర నెత్తుకొని చెల్లించి ఇది మీ కొరకు చిందిపబడిన నా యొక్క నూతన నిబంధన రక్తం దీన్ని తీసుకున్నప్పుడల్లా నా జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు ప్రభు చెప్పాను పరిశుద్ధ రఘు మీకు వందాలి నైనా అయితే కల్వేరు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు మీరు వేలాడన్నారు ప్రభు మీ శరంలోని ప్రతి రక్తపు బొట్టు మా కార్చబడింది అది మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం కలువరి సెలవుల దగ్గర ప్రవ్వా కలువరి కొండ మీద ఆ యొక్క మడుగులో ప్రవ్వా మా పాపమ్లను మీరు ముంచి వేస్తున్నారు ఎన్నటికి జ్ఞాపకానికి రానియకుండా అని మీరు జ్ఞాపకం చేస్తున్నారు వాక్యంలో అవి ఎప్పటికీ జ్ఞాపకం రావు ప్రవ్వా దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి మా యొక్క పాపములను కొట్టివేస్తున్నారు మా మీదకి రావాల్సిన షాపాన్ని కొట్టివేస్తున్నారు వందనాలు తండ్రి థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ అవు ప్రవ్వా దాన్ని బట్టి మీకు ఎంతో వంద ఈ రక్తంలో తన సమస్త పాపంని కడిగే శక్తి ఉంది పాపం ని అసహించుకునే శక్తి ఉంది అవును ప్రభావ సైతాన్ మీద విజయం కలిగించే శక్తి ఉంది ప్రవ్వ అటువంటి రక్తంలో మేము ఇప్పుడు పాల్పొందుతున్నాం కరుతంగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం అవును రాజా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నడిపించి యోగ్యతలు అనుగ్రహించమని ఏస్తు నాన్న ప్రార్థనం తండ్రి అన్నతం కాస్ వారు చేతి పైకెత్తి తెచ్చండి పా శక్తి నదీ రక్షింపడీ దేవ నిశక్తి అయ్యి నిరక్త నిరక్తమే నృతీ కర్చు నిరక్త మేన పాలూ కచి నీ బా రక్తూషే పాసి పరిశుధే వతన యోడా పాప విమో చేసి పరిశుధే వతన యోడ నిరే శుద్ధీకరించు నిరతమేన పరిశుద్ధ వండ్రి మీకు వందాలైనా ఎస్ఐ మీ శరీరత్నంలో పాల్పొందే యోగ్యతని మీరు మాకు భాగ్యాన్ని మీరు మాకు గొప్ప భాగ్యం ప్రభావ మీరు అక్కడ పర్యంతరం పాల్గొందామన్నారు ప్రభావా ప్రతి ఇంట విరమన్నారు ప్రతి రోజు పాల్గొందామన్నారు ప్రభావ దాన్ని మీకు వందాలైనా అవును ప్రభావ మేము పరిశుద్ధంగా జీవించాలా ఇక మేము భయపడము దేని విషయంలో మేము భయపడాం తండ్రి దేని విషయంలో మేము చింతించాము ఎందుకంటే మీరు మా పక్షంగా ఉన్నారు మేము మీ శరీరంలో ఒక భాగంగా తయారైనాం కాబట్టి మేము ఇంకా భయపడాం ఎందుకంటే మీరు ఎక్కడ క్రిందికి వచ్చేసిన అవును ప్రభా మీరేమైనా నడిపిస్తారని మేము ఇది స్థిరంగా ఉన్నాం ప్రభావ అటువంటి స్థిరమైన మనసును మాకు అనుగ్రహించండి ఓ ప్రభా ఇంకా ఎంతో మంది పాలు పొందలేసిస్తున్నారు ఇందులో వాళ్ళందరూ వాళ్ళ గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి వాళ్ళ పట్ల మీకు అనుగ్రహం చూపించండి రక్షణ మార్గం దయచేయండి వాళ్ళంతటా వాళ్ళ ముందుకు వచ్చి రక్షణ పొందాలన్నా పాపాలు క్షమించుకో పా ఒప్పుకోగా సేపడని ప్రేరపించి నడిపించండి మీరే మహిమంది మీరు అక్కడికి మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోవాలి వేసిన ప్రార్థిస్తున్నాం తండ్రి శక్తి చేత కాదో నా నిది చేసల నా ఆత్మ ద్వారా దీని చేతున ఏ సై అసెలవి చే పార్వతమా జడు బాబలు నటించను గో పార్వతమా జడు బాబలు నటగించను ఎంత మాత్రము దానవు నీ బెను చంద్రభూమిగా మారెూ మాత్రముదానవును చంద్రభూ నిగ మూ శక్తి చేత కాదనెను బలముతో కాదనెను నా ఆత్మ ద్వారా దినిచేతునని ఏ సై అసల నా ఆత్మ ద్వారా దినిచేతునని ఏ సై అసల విచను ఈశ్రయీనా నీపాయపది ఓశ్రయీనా నీపాయపది లేసయ నిందువరు దేసయ్యారించినీ ఓలీన పార్వరు చతిచేతాదీ బలముతో ఇ కూర్చోండు కొంతసేపు దేవుని వాక్యాన్ని నిద్దాం య గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవచనం ఏషా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవచనం ఈ చాలాసార్లు మనం చదివిన వారము చాలాసార్లు ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినం కూడా అనేక ప్రాంతాల్లో మనం ప్రకటించడం కూడా ఈ వాక్యాన్ని కానీ తిరిగి మరోసారి దీన్ని మనం ధ్యానిస్తున్నాం ఈరోజు గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవచనం నేను ఫస్ట్ ఇంగ్లీష్లో చదివితా దాని తర్వాత తెలుగులో చదివాక ప్రేరతను స్టార్ట్ చేసుకుందాం ఫియర్ దవ్ నాట్ for i am with thee be not dismayed for i am thy god i will strengthen thee a i will help thee a i will uphold thee with the right hand of my righteousness telugu lo javadam mm ipudu gudi gantalu nundi nenu pattukoni dani kolalo nundi pichchelle vara 41 avdhyayam 10th vachanam mm neenu -hmm. na dasaḍavaniyu నిన్ను నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకుంటున్నాను నేను నేను చెన్నాను తోడైనా భయపడకము నేను దిగులు పడకము నేను నిన్ను బలపడుతు నీకు సహాయం చేయబడను నేనే నీతి నీతి నీతి అను దక్షిణి నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొను అంతేనా అంతే చాలా నిన్ను ఆదుకొను ఇంగ్లీష్ లో కొంచెం స్లైట్ గా డిఫరెన్స్ ఉంది కానీ తెలుగులో కూడా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే మనకు చూపించే దేవుడు ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది ఆ డిఫరెన్సెస్ కూడా మనం అర్థం చేసే ప్రయత్నిస్తాం కొంచెం ప్రార్థనలో వర్షధర వేవా మీకు వందాలు ప్రభు మీరు అనేక పర్యాయాలు మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడే దేవుడు మీరు కాబట్టి నైనా మీరు మాట్లాడుతున్నారు మేము వినడానికి సిద్ధపడుతున్నాం మమ్మల్ని సిద్ధపరచండి మా స్వరాలని మా చెవులని సరిచేయండి ప్రభు మీ యొక్క వాక్యాన్ని వినడానికి మేము సిద్ధపడుతున్నాం ఓ ప్రభావ వాక్యం తగినట్లు జీవించాలా మా జీవితంలో దాన్ని అవలంబించుకోవాలా అన్నిట్లకి మేము ధైర్యంగా ప్రకటించాలా అటువంటి ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ఏ సు క్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం ఈ పదవ అధ్యాయం వచనంలో మనం ఏం చూస్తున్నాం ముఖ్యంగా మన నువ్వు నా దాసుడు అంటాడు కదా అంటే మనమంతా ఆయన సేవకులం ఇది సేవకుల గురించి చెప్పడ వాక్యం ఏది సేవకులకు కూడా భయం అని చెప్తుంది వాక్యం లేదా మనం కూడా మనుషులమే మన కూడా సేవకులమే మనకు కూడా భయం వస్తూ ఉంటుంది అని కానీ ఇక్కడ ఆయన ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు భయపడద్దు ఎందుకు భయపడద్దు నేను నీ దేవుణ్ణి కదా ఆయన దేవుడు కాబట్టి మనం భయపడద్దు ఆయన చెప్తుండు నేను నీ దేవుణ్ణి కాబట్టి నువ్వెందుకు భయపడతావు ఇప్పుడు ఇప్పుడు నేను ఒక పవర్ఫుల్ వ్యక్తిని నువ్వు నా దగ్గరికి సమస్య వచ్చి సార్ నాకు ఇట్లా సమస్య ఉంది సార్ అని చెప్తాం ఈ కదా బా ఎందుకు భయపడుతున్నావు అంటే ఎట్లుంటుంది ఈ పరిస్థితి ధైర్యం వస్తుంది నేనున్నా కదా నేను చూసుకుంటా కదా అంటే ఎట్లుంటది మనిషి అట్లంటే ఎక్కడైనా ధైర్యం వస్తుంది కానీ మనిషి కంటే గొప్పవాడు మనిషిని సృష్టించిన వాడు మన ప్రభు మన దేవుడు ఆయన అంటున్నాడు నేనే దేవుణ్ణి నేను కదా నీతో పాటు ఉన్నది తర్వాత ఏమంటున్నాడు ఇంకా నేను నిన్ను విడిచిపెట్టను ఉపేక్షించడం అంటే విడిచిపెట్టడం నేను నిన్ను ఉపేక్షించను అంటే విడిచిపెట్టను అంటే నిన్ను పట్టుకుని ఉంటాను నువ్వు కసాలలో ఉన్నప్పుడు నీ చేయి గట్టి పట్టుకుంటా ఇంగ్లీష్ లేదు ఇంగ్లీష్ లేట్లు ఎత్తుకుంటానుంది అందుకే మనకి ఇంగ్లీష్ తెలుగు చూపిస్తుంటాడు దేవుడు రెండు చూడాలి రెండు చూడాల పట్టుకొని ఎత్తుకుంటా పట్టుకొని నడిపిస్తా చివరికి ఎత్తుకుంటా శ్రమలలో కూడా పట్టుకొని నడిపించుకుంటా పోతా ఎక్కువ శ్రమలు వచ్చినప్పుడు నేను ఎత్తుకుంటా ఎట్లుంటే నాకు చాలా కాలం కిందట నేను ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితము ఒక స్టోరీస్ అది నాకు నాకు చిన్నప్పటి స్టోరీస్ చదవడం చాలా ఇష్టం చందమామ కథలు కూడా చదవటోండి నేను అన్ని చందమామ అంటే ఆ రోజుల్లో పైసలు ఉండకపోయాడి కానీ ఎట్లా చదవాల ప్రతి మంత్ చందమామ చిన్న పిల్లలకి పుస్తకాలు అయితే సిటీ సెంట్రల్ లైబ్రరీకి పొద్దున్నే ఏడు గంటలకు పరికెత్తటోండి అది ఎనిమిది గంటలకు ఓపెన్ అవుతుంది ఎప్పుడు తలుపు తెరిస్తాను తలుపు నిలబడేటోడి నేను తలుపు తెరవగానే పరిగెత్తటో నీళ్ళు ఎందుకంటే వేరే పిల్లగా దొరికింది అనుకో వాడు సాయంత్రం వరకు ఇవ్వాడు అది మ్యాగజిన్ వేరే పిల్లలకు దొరికితే అందుకే స్పీడ్గా పరిగెత్తి ఆ మ్యాగజిన్ దొరికితే అవ్వా ఎంత సంతోషమో ఇక ఆ రోజు మొత్తం అన్ని స్టోరీస్ అన్ని చదివి అప్పుడు నేను ఇంటికి వస్తుంటే నేను అట్లాంటి నా ఆశ చదవడం చిన్నప్పటి నుంచి మా అన్నకి మా అక్కకి ఎవరికన్నా చిన్న చిన్న స్టోరీ పుస్తకాలు ఆ రోజులలో మీకు తెలిసా ఈ విషయం నేను చెప్పాలా వెనకడికి పిల్లల బర్త్డేస్ వచ్చిన ఏమొచ్చినా పుస్తకాలు గిఫ్ట్లు ఇచ్చేటోళ్ళు ఈ రోజు చాక్లెట్లు పెన్నులు బొమ్మలు గిఫ్ట్లు ఇస్తున్నారు కదా మా చిన్ననాటి కాలంలో పిల్లలకి పుస్తకాలు గిఫ్ట్లు ఇచ్చేటోళ్ళు ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎందుకు పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు వాడికి చిన్న పంచి పుస్తకాలు చదవడం అలవాటు చేస్తే ఆటోమేటిక్గా పెద్ద చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది వాడికి ఎంత పెద్ద పుస్తకాలు అయితే అలా పుస్తకాల చదువుకున్నాడు చిన్నప్పుడు అలవాటు అయింది మైండ్ దీన్ని ట్రైన్ చేయాలా మైండ్ని ట్రైన్ చేయాలా చదువు గొప్ప ఈ మన రైల్వే స్టేషన్స్లల్లో ఆర్టీసీ బస్ స్టాండ్స్ అలా ఉంటాయి సూలభ ఇంటర్నేషనల్ అని తెలుసా మీకు సూలభ టాయిలెట్స్ దాన్ని స్థాపికుడు ఒకసారి హైదరాబాద్కి వచ్చిండు ఎప్పుడంటే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ 1988 ఎయిటీ ఎయిట్లో వచ్చిండే ఆయన అంటే అది అది ఎప్పుడు డెబ్బైలనే స్థాపించారు సులభ్ సులభ్ టాయిలెట్స్ ప్రపంచం అంతటి అవి మన దేశంలోనే కాదు అది సులభ్ టాయిలెట్స్ అని అయితే ఆ సులభ్ టాయిలెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నా కాలేజ్ సీనియర్ ఉండే అట్లా దాని గురించి మాకు బాగా తెలుసు అయితే హైదరాబాద్కి ఆ వ్యక్తి వచ్చిండు దాని స్థాపికుడు అయితే ఇక మా సీనియర్ ఏమన్నాడు అందరు పోయి అందరు పోయి అక్కడ గురించి చెప్పింది వినాలా ఆయన స్పీచ్ ఇస్తుంటే పోయి కూర్చొని వింటుంటే ఆ సూలభ ఆయన చెప్తున్నాడు ఆయన పేరు బిందేశ్వరి పాఠక్ ఆయన పేరు నార్త్ ఇండియన్ ఆయన లెక్చర్ ఇస్తున్నాడు ఎంత బాగా మాట్లాడుతుండే ఇంగ్లీష్లో ఓ ఎంత గొప్ప చదువుకున్నాను అనుకుంటే ఆయన చెప్తుండు నేను స్కూల్కే పోలేదు నేను స్కూలు మానేసుకున్నా కోటీశ్వరుడు ఈరోజు సూలభ ఇంటర్నేషనల్ స్థాపికుడు కోటీశ్వరుడు ఆయన చెప్తున్నాడు నేనే రెండే విషయాలు మీకు చెప్తాను నేను ఎట్లా సక్సెస్ఫుల్ అయినా లైఫ్లో అని చెప్తున్నాడు ఇవి కూడా చెప్పాలి కదా మనం వాక్యాలలో ఎట్లా సక్సెస్ఫుల్ అని చెప్తున్నాడు ఆయన ఆయన ఏం చెప్తుంది తెలసా నేను నేను కాలేజీ పోలేదు మీలాగా మీరు అంతా మేనేజ్మెంట్ ఎంబీఏలు ఇవన్నీ చదివినారు నేను ఇవేవి చదవలేదు టెన్త్ క్లాస్ కూడా కంప్లీట్ చేయలేదు నేను నేను ఏం చేసిన చెప్తాను చూడండి అని చెప్తున్నాడు ఏం చెప్పిండట తెలుసా ప్రతిరోజు అంట నిద్రపోకముందు ఒక యాభై పేజీలు చదివేటోడంట దగ్గర దగ్గర యాభై అరవై పేజీలు రాసేటోడంట ఈ రెండే చేసిండ లైఫ్ అంతా సదవడము రాయడము సదవడము రాయడము ఇవే చేసిండట అట్ట రాయడం వల్ల మైండ్ అట్లా డెవలప్ అయింది అని చెప్తున్నాడు అట్లా చదవడం వలన రోజుకి ముప్పై నలభై పేజీలో అరవై పేజీలో చదివేటాడంట చదవకుండా నిద్రకపోయిపోవడట రాయకుండా ముగించకపోయాను దీనం అనేది అవి ఆ మంచి అలవాట్లన్నీ తీసుకున్నాడు నేను ఆ రోజు విన్న నైన్టీన్ ఎయిటీ నేను ఈరోజు కూడా చదవంది నిద్రపోను రాయండి నిద్రపోను ప్రతిరోజు ఏదో రాస్తా నేను మీకు తెలుసలేదు నేను ఎన్నో పుస్తకాలు రాసినాను తెలుసా మీ కోరిక నేను ఎప్పుడు చెప్పలే ఎనిమిది పుస్తకాలు రాసినాను నేను తెలుసా మీకు ప్రపంచమొదట పోయినా పుస్తకాలు నేను కొన్ని వందల రీసెర్చ్ పేపర్స్ రాసిన ప్రపంచ మొదట ఇంటర్నెట్ లో మీరు నా పేరు కొట్టిననుకోండి కొన్ని మిలియన్స్ ఆఫ్ పేజెస్ వస్తాయి నా పేరు మీద నేను సెల్ఫీ డబ్బా కొట్టుకుంటున్నాను ఫస్ట్ అటైమ్ నేను ఎప్పుడు కొట్టుకున్నాను నా సెల్ఫీ డబ్బా కానీ నేను ఎందుకు కొడుతున్నాను నీకు తెల మీకు అర్థం కావాలా అంటే నా గొప్పతనం గురించి కాదు నాకు ప్రభు అది చిన్నప్పటి నుంచి నేర్పించు ఎట్లా చదవాలా అందుకంటే నాకు శరీరంలో రోగం ఉండేది బయట ఆడుకోనికే పోకపోయాను నేను బయట ఎవరు పిల్లలు ఆడపెట్టాలని వస్తాను ఎందుకంటే నీసువాసన వచ్చాడు పుండ్లుండే బాడీలంతా రక్తము చీము నీసువాస నా దగ్గర తలలో పుండ్లు ఉండేది నాకు అరికాళ్ళ అన్ని పగిలి రక్తాలుగా ఆడేడు నేను బయటికి పోలేను ఏ రోజైతే ఎక్కువ ఆ రోజు స్కూల్ కూడా పోకు నేను ఇంకా ఇంట్లోనే కూర్చొని మూలక ఒక చిన్న రూమ్ ఉండేది ఆ ఆ రూమ్ లోనే నేను చిన్నప్పటి నుంచి అదే రూమ్ లోచినటువంటి కాలేజీకి వచ్చినాక కూడా నేను అదే రూమ్ లో గంటలు గంటలు ప్రేరేసుకుంటాను ఆ రోజులలో నాకు పర్షదాత్మ నేను ఆ రూమ్ బాగా ప్రార్థన చేసుకునేట్టాను అప్పుడే నేను ప్రభు దర్శనాలు కూడా చూసిన చానా ఆ రూమ్ లో నేను చదువుకోవడం వల్ల నాకు ఈ విషయాలు అనేది అర్థమైనాయి తర్వాత చదవడమే కాదు చిన్నప్పటి నుంచి నాకు మంచి కవిత్వం రాయాలని ఆశ ఉండే నాకు రాలేదు రాయడం కవిత్వాలు రాయాలనేది ఆశ ఉండే కానీ ఈ రోజు కూడా నేను రాయలేకపోయినా ఒకటే రాసిన కవిత్వం కానీ సైంటిఫిక్ పేపర్స్ నేను చాలా రాసిన చాలా మంది తను రాపిచ్చిన కూడా అది నేను నేర్చుకున్న సీక్రెట్ సో నువ్వు పాపులర్ కావాలంటే ఇవి సీక్రెట్ చెప్తున్నా ను రాస్తే మస్తు పైసలు వస్తాయి తెలుసా రాస్తే ఇంటర్నెట్లో రాస్తే మస్తు డబ్బులు సంపద బాడు కదా సంపద బాగా పాప అదే పనిచేస్తుంది ఉద్యోగం ప్రతిరోజు కంపల్సరీ ఒక బ్లాగ్ రాయాలా అందుకు జీతం ఇస్తున్నారు అంటే ఆ రోజులు పోయినాయి ఈ రోజులు వేరే ఈ రోజులలో ఉద్యోగాలే వేరే నేను పోయి లెక్చర్ పోయిస్తే లెక్చర్కి రోజు లెక్చర్ ఇస్తే నాకు ఒక పదివేలు ఇస్తారు ఓ ఒక సగం రోజు లెక్చర్ ఇస్తే ఐదు ఇస్తారు రెండు రోజులు లెక్చర్ ఇస్తే ఇరవై ఇస్తారు నాకు సో నేను అన్నీ మానుకొని నేను ఇదే పట్టుకున్నాను అనుకో నేను ఎప్పుడో కోట్లు కోట్లు దంపదికుంటున్నాను నా లైఫ్లో అర్థమవుతుందా అంటే అవన్నీ నేర్పించుడు దేవుడు నేర్పించి కూడా అవన్నీ ఇచ్చి కూడా నేను ఎందుకు శోధిస్తాడో అర్థం చేసుకోవాలి ఎందుకు శోధిస్తాడు నీ మైండ్ ఎక్కడుంది అల్టిమేట్లీ అవన్నీ నాకున్నవన్నీ నీవిచ్చినవే అని సాక్ష్యం ఇవ్వడానికి కానీ వాటి మీద నేను మోజు పెట్టుకోను నేను ఫస్ట్ టైం మీకు చెప్తున్నాను నా పుస్తకాలు నేను ఎన్ని పుస్తకాలు రాసినాను ఎన్ని ఆర్టికల్స్ రాసినాను లెక్కకు మించినాయి ఎక్కడెక్కడ నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి ఎవడెవడవడవడో నా పుస్తకాలు నా పేపర్లు చదివి నాకు లెటర్స్ రాస్తూ ఉంటారు ఈమెయిల్స్ పంపిస్తూ ఉంటారు నీ ఆర్టికల్స్ నేను చదివాను ఎక్కడెక్కడో ఫారిన్ కంట్రీస్ నుంచి డెన్మార్క్ నుంచి యునైటెడ్ స్టేట్స్ నుంచి జర్మనీ నుంచి ఫ్రాన్స్ నుంచి చదువుతారు నేను రాసినాయి అంత తెలివిచ్చిండే దేవుడు కానీ అది వేస్ట్ అని నేను అర్థం చేసుకున్నాను ఎందుకంటే ఈ లోకాతీతమైన రైటింగ్స్ అవి అవి ఏం సార్ నా నాయంట రావు కదా అవి నేను ఎన్ని పుస్తకాలు రాసినా ఎన్ని రీసెర్చ్ పేపర్స్ రాసినా అవి దేనికి పనికిరావు కానీ ఈ లోకంలో బ్రతకాలంటే అవి అని చూపించడానికి నేర్పించిన అంతేకాని దాన్ని బట్టి నువ్వు అతిశయించడం లేదు విరవీగడు అసలేదు మా కూడా తెలియదు నేను ఏం చేసిన అట్లాంటివి మా మా కూడా తెలియదు నేను ఏమి పనులు చేస్తున్నావు ఎన్ని ఎన్ని పుస్తకాలు రాసినా ఆమె కూడా తెలియదు అంటే చెప్పుకో నేను కానీ కొందరంటారు చెప్పాల కదా మీ పిల్లలకి తెలియ కదా నువ్వు ఎటువంటి అని పిల్లలకి తెలియాలి కదా వాడికి కూడా ఇన్స్పిరేషన్ ఉండాలి కదా ఇది లోకాతిత్తమైనది మనము ప్రభుత్వ ఇన్స్పిరేషన్ చేపించాలి పిల్లలకి బైబిల్స్ చదిప్పియాలి చిన్నప్పటి నుంచి నా నా హ్యాబిట్ నేను చిన్నప్పటి నుంచే ప్రాణ గ్రంథం చదివిన ఇప్పుడు కాదు కొత్తగా చెప్తున్నాను మీకు నేను చిన్న వయసు నుంచే ప్రాణ గ్రంథం చదువుతున్నాను కానీ ఇంత కాలం పట్టిందా కదా అర్థం కావడానికి ఇంకా కంప్లీట్గా అర్థం కాలేదు ఇంకా అర్థం చేసుకుంటున్నాం ప్రయత్నం చేస్తున్నాం అర్థం చేసినాయి కానీ చాలా సంవత్సరాలు పట్టింది మోర్ దెన్ ఫిఫ్టీ ఇయర్స్ పట్టింది అది అర్థం చేసుకుని కాబట్టి చూడండి ఇక్కడ ఈ రోజు సాయంత్రం నేను ధ్యానిస్తున్న ఈ వాక్యం కరెక్టే ఇప్పుడు మీకు మీకు ఎట్లా భయం ఉండేలా నాకు కూడా భయం ఉంది నీకు భయం లేదా నీకు భయం లేదా కొన్ని పరిస్థితులు భయం వేస్తే భయపడతా ఉంటాయి నా భవిష్యత్తు ఏమైపోతుంది నా పిల్లలు ఏమైపోతారో నా కుటుంబం ఏమైపోతారో ఇవన్నీ వెంటాడుతూ ఉంటాయి కదా ఆ టైంలో ఈ వాక్యం జ్ఞాపకం కస్తాయి సరే ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని మీకు చూపిస్తాను ఇది ఏ రీతిగా చెప్పబడింది ఈ వాక్యం ఎక్కడా ఎవరి కొరకు ఫస్ట్ చెప్పబడింది దాని తర్వాత ఎవరికి వర్తిస్తుంది ఇది ఫస్ట్ ఎవరికొరకు రాయబడింది అంటే పాయింట్ నెంబర్ వన్ ఇస్రాల్ ప్రజలు బబులోనికి బందీలుగా తీసుకొని పోబడినారు అద్దమి కదా నిబు కద్నాసరి వచ్చి బబులోన్కి తీసుకెళ్ళండి మమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది బబులోన్ అది వదలదు ఎక్కడ బైబుల్స్ పోయినా బబులోన్ దొరుకుతా ఉంటది ఎక్కడ పోయినా బబులోన్ ఉంటది ఈ రోజు కూడా బబులోన్ ఉంది బబులోన్ వీళ్ళు బందీలుగా తీసుకొని పోబడినరు నిబు అన్న సైన్యాధిపతి వచ్చి బబులోనికి వీళ్ళని తీసుకొని పోయిండి యవనస్తులని యవన స్త్రీలని అందరినీ దగ్గర దగ్గర సిక్స్ ల్యాక్స్ అని ఒక లెక్క అది ఎంతమంటే నాకు కరెక్ట్ తెలియదు ఎక్కడో జాయిన్ అని నేను దగ్గర దగ్గర ఆరు లక్షల మందిని తీసుకోపోయారు బబులోనికి అయితే ఫస్ట్ టైము ఫారెన్ కంట్రీకి పోతే మీ పరిస్థితి ఎక్కడ తెలుసా నేను పోయిన వాటి నాకు తెలుసు ఫారెన్ కంట్రీకి నేను ఫస్ట్ టైము థైలాండ్కి ఆఫీస్ పనిగా పోవాల్సి వచ్చింది అక్కడ పెద్ద పెద్ద వైస్ ప్రెసిడెంట్స్ కి సిఇఓస్ కి నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయాల నాతో పాటు ఇంకొక ప్రొఫెసర్ ఉన్నాను నాకంటే చాలా వయసులో పెద్దోడు అయితే ఇప్పుడు మన పక్కన ఒక పెద్ద ప్రొఫెసర్ అంటే మనకు ధైర్యంగా ధీమా కదా ఆయన చూసుకుంటాడులే అన్న ధీమా ఉంటుంది ఇందాక చెప్పినట్లు నేను ఉన్నాను కదా చూసుకుంటానులే అన్నట్టు ఆడబోయినాక ఆ చేసిండు చంద్రశేఖర్ ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేయ లెక్చర్ అన్నాడు ఇక నా పరిస్థితి ఎట్లుంటుందో ఊహించుకోండి ఫస్ట్ సెషన్ నువ్వే చేయాలంటే థలాండ్ అది ఫస్ట్ టైం నా లైఫ్ లో థైలాండ్ పోయినా అక్కడికి ఇక్కడికి రెండున్నర గంటల తేడా ఇక్కడ రాత్రి ఒంటి గంట ఎక్కితే అక్కడ మేము రీచ్ అయింది మూడు నాలుగు గంటలకి కానీ అక్కడ ముందే వెళ్తూరుంది అది అసలు ఆ భాష లేదు ఈ ప్రొఫెసర్ నాతో పాటు సైన్ ఏం చేసిండు ఇంటర్నేషనల్ రూమింగ్ యాక్టివేట్ చేయలే ఇక్కడ నుంచి చేయకపోతే అక్కడ ఫోన్ చేయలే కదా ఇట్లా చేస్తారన్నట్టు మనతో పాటు అందుకే మనం కేర్ఫుల్గా ఉండాలి ఎప్పుడన్నా కానీ ఆడిపోయినాక సెషన్ తొమ్మిదిన్నరకి ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేయాలా ఆయన అంటాడు నువ్వే చేయాలనేసి నాకు ఆయన ఎప్పుడు ఆయనతో పాటు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నేను పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో పెద్ద పెద్ద కంపెనీస్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తాయి ఆయనతో పాటు ఆయన రాత్రి మనం ఎప్పుడు రెడీగా ఆ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఎప్పుడు రెడీగా మనం వాక్యం చెప్పడానికి కూడా రెడీగా ఎప్పుడు ఇప్పుడు సడన్లీ లేని అనుకో మళ్ళీ మీరే చెప్పుకోవల్సి వస్తుంది వాక్యం అందుకే ఎప్పుడు ప్రిపేర్గా ఉండాలి ఏదో ఒక వాక్యం ప్రిపేర్ అవుతానే ఉండాలని నేను చేసుకుంటా ఉంటాను ఇప్పుడు నా ఇది ఫార్చునేట్లీ దేవుడి యొక్క బహుమానం ఇచ్చిండి మనకి మొబైల్ ఫోన్ ఇందులో నోట్స్ అని ఉంటుంది కదా నోట్స్ లో నేను ఎన్నో వాక్యాలు జమ చేసి పెట్టుకున్నాను ఐడియాస్ వచ్చినప్పుడల్లా రాసేసి పెట్టేసుకుంటా వాక్యాలు అట్లా ఎప్పుడు రెడీగానే ఉంటాం సమస్యలకి ఎటువంటి వాక్యం చెప్పాలనేది ఆ ప్రభు ఆ టైంకి ఆలోచన ఇస్తాడు అవి చూసుకోవాలి మనం సిద్ధపడ్డాం ఆల్రెడీ సిద్ధపడకుండా యుద్ధానికి ఇవ్వడబోవద్దు దెబ్బలు తింటాం మనం అర్థమవుతుందా ఇది ఆత్మీయ పోరాటం కదా సైతాంతా నువ్వు పోరాడుతున్నావు అంతకార శక్తులతో పోరాడుతున్నావు కాబట్టి మనం రెడీగా ఉండాలా సరే అవన్నీ ఎందుకు థాయిలాండ్కి సంబంధించిన విషయాలు అవసరం లేదు అడవునాక దేవుడే సాయపానిండు నేను చిన్న గేమ్ కండక్ట్ చేసిన అది వెరీ సక్సెస్ఫుల్ అయింది గేమ్ వాళ్ళందరూ మెచ్చుకున్నారు మెచ్చుకున్నాక నేను ఇండియాకి వచ్చినాక నాకు దగ్గర దగ్గర మూడు లక్షల ఇన్సెంటివ్ ఇచ్చారు ఆఫీస్లో ఇస్తే అప్పుడు కారుగొలం తరవతుందా అంటే నువ్వు సిద్ధపడితే దానికి తగినట్లు వస్తావు అది ప్రతిఫలం నువ్వు ముందుకు పోతే నీ వెనకాల డబ్బులు వస్తూ ఉంటాయి డబ్బు కొరకు పోయినా వెనుకో రాదు అది అద్భుతం ఉంటుంది ఆ సీక్రెట్ నేను చాలా మంది చెప్తా ఉంటుంది డబ్బు కొర కొరకు పని కొరకు పరిగెత్తండి డబ్బు దాని వెనకలు వస్తూ ఉంటుంది నీ వెనకాల వస్తుంటాయి డబ్బు డబ్బు నీ ముందు పెట్టద్దు డబ్బు నీ వెనుకాల ఉండాలి ఎప్పుడు ఆ సీగ్రెట్ నేను నేర్చుకున్నాను నా లైఫ్లో సరే ఇక్కడ ప్రభు ఏం మనకు చూపిస్తున్నాడంటే మొదటి పాయింట్ భయపడకుడి ఫియర్ దో నాట్ ఫియర్ దో నాట్ నువ్వు భయపడకు నా దాసుడు నువ్వు నువ్వు నా దాసుడవు అంటే నువ్వు నా సేవకుడవు ఎందుకు భయపడతావు పాయింట్ నెంబర్ వన్ చూడండి వాళ్ళు ఫస్ట్ టైము బబులోనికి వెళుతున్నారు యవనస్తులు యవన స్త్రీలు పిల్లలు ఫస్ట్ టైం బబులోనికి పోతున్నారు వాళ్ళకి ఆ భాష రాదు ఎవ్రీ భాష తప్ప వేరే భాష రాదు ఎట్లా ఉంటుంది అనే పరిస్థితి మీరు ఊహించుకోండి చాలా బాధాకరంగా ఉంటుంది కదా ఒక పాట ఉంది ఇంగ్లీష్లో మేము పాడేటోళ్ళం అది బై ద రివర్స్ ఆఫ్ బ్యాబిలాన్ వీట్ డౌన్ ఏ విట్ అని పాట పాడతాం బబులోనికి పోయినాక ఆ బబులోను యూ ఫెట్స్ నది ఒడ్డున ఇష్టాల వాళ్ళందరు కూర్చుండి ఉంటుంది ఉంటారు వాళ్ళు అంటారు ఆ నెబుజరద వాళ్ళందరూ ఏమంటారు తెలుసా ఏ పాట పాడండి మీరు మీరు బాగా పాటలు పాడతారు కదా వర్షిప్ చేస్తారు కదా పాట పాడండి అంటే వీళ్ళు వచ్చిందే కొత్త దేశానికి గాబర ఉంది భయం ఉంది వణుకుడు ఉంది ఎట్లా పాడాలా అని ఏడుస్త ఎట్లా పాడాలా మేము పాట ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు కదా మన పరిస్థితి అట్లనే ఉంటుంది చాలాసార్లు కదా నాకు ఛాన్సాలు అవుతుంటుంది మీకు కాదు నేను చెప్తున్నా రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పోతుంటాను ఏ క్షణంలో ఎవరు లేచి స్టేజ్ మీదకి ఎక్కి లెక్చర్ ఇవ్వమంటారో అర్థం కాదు సరే బైబుల్ అంటే మనం ప్రిపేర్ అయిపోతాం కానీ అవి అట్లా ఉండవు అవి వాడు అంతా హేమ హేమీలు ఉంటారు ఆడియన్స్లో కూర్చొని మనకంటే వయసులో పెద్దోళ్ళు ఉంటారు వాడు వీడవడరాజెప్పవాడు నాకు అన్నట్టు ఉంటారు అక్కడ మన నా పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఎప్పుడు కొట్టుకుంటా ఉంటుంది గుండె నాకు కాబట్టి భయము అనేది మనల్ని అందరినీ వెంటాడుతుంట ఎందుకు అంటారా ఈ భయము ఆది ఆది కాండంలో ఫస్ట్ స్టార్ట్ అయింది ఆదమ్మ వాళ్ళు ఎప్పుడు పాపం చేసిండ్రో అప్పుడు వాళ్ళని భయం వెంటాడిందా లేదా మీరు ఎక్కడున్నారనేసి ప్రభు తండ్రి దిగి వచ్చినప్పుడు వాళ్ళు దాసుకున్నారు ఎందుకు దాసుకున్నారు భయం వెంటాడుతుంది ఎందుకు వచ్చింది భయం పాపం వల్ల వచ్చింది కానీ నేను మీకు చెప్తున్నాను అదే మన ప్రభు ఎప్పుడు అన్నాడు భయపడకుండా ఎందుకు అన్నాడు చెప్పండి ఎందుకున్నాడు భయపడతారు మీరు పాపంలో ఉంటే భయపడతారు రక్షణ పొందినాక భయం ఎందుకు ఉంటుంది నేను ఉన్నాను కదా ఇందాక చెప్తున్నాడు ఆ విషయం ఇక్కడ ఫియర్ దో నాట్ ఫార్ ఐఎమ్ విత్ ది అనలేదా కాబట్టి శ్రమలు అందరికీ వస్తూ ఉంటాయి కష్టాలు అందరికీ వస్తూ సుఖము ఎల్లప్పుడూ ఉంటుంది దాని అర్థమే సుఖం ఎల్లప్పుడూ ఉంటే దానికి ఏమి అర్థమే కష్టాలు ఎందుకు కల్పిస్తాడు దేవుడు మనకు తెలుసు ఆయనకి సన్నిహితంగా చేసుకోవడానికి కొరకు అన్న విషయాన్ని కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం ను నా దాసుడవు అంటే ను నా సొత్తు నేను నిన్ను కొనుక్కున్నాను నేను నిను నా రక్తం పెట్టి నా ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కున్నాను నువ్వు నా సొత్తు కాబట్టి నువ్వు ఎందుకు భయపడాలా కాబట్టి ఏది నీకు ఆదరణ ఇస్తుంది చెప్పండి ఆయన సొత్తు మనం ఆయన మన మనము ఆయన సేవకులము ఆయన సేవ చేస్తున్న వాళ్ళం గొప్పగా విరవీగ ఆయన దాసులం ఆయన దాసులం మనం కాబట్టి ఇంకో భావులు అంటాడు నేను ఆయనకి బానిసనంటాడు ప్రభుకి బానిసని అంటాడు అంటే అంతగా తగ్గించుకుంటాడు ఐఎమ్ స్లేవ్ టు క్రైస్ట్ అంటాడు అంతగా చెప్పుకుంటాడు ఎవరైనా ఎవరు చెప్పుకోరు కదా కానీ మనం చెప్పుకోవాలి ఆ రీతిగా నేను ఆయన ఆయన బిడను ఆయన సేవకుణ్ణి కాబట్టి నేను ఎందుకు భయపడాలా ఆ విషయం ఎక్కడ జ్ఞాపకం చేసి ఉంటే గ్రంథము ఇరవై ఒకట అధ్యాయంలో దావేదు రాజు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు ఆయనకు కూడా ఎంతో శ్రమలు ఉండే కదా ఆయన శ్రమలు చాలా భయంకరంగా ఉండే శ్రమలు చూడండి దావీదు రాజు గురించి మీకు తెలుసు ఇస్రాయల్ దేశంలో గొప్ప రాజు కానీ బైబుల్లో ఈ విషయం మనకు తెలుసు ఎంత గొప్ప వ్యక్తి అయినా పాపం చేసినా దేవుడు కాంప్రమైజ్ కాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా దావేదుని ఎందుకు భయం వెంటాడిందో మీకు తెలుసు కదా ఆయన పాపం చేసినా లేదు భయం ఎందుకు వెంటాడుతుంది రక్షణ పొందినాక ధైర్యం వస్తుంది పరుషాద్రాలు ఎట్లున్నాడు పరసాత్మ పొందుకున్న రోజు ఎక్కడైనా ధైర్యం ఉంటుంది నేను పొద్దున్న పూటలు వేసి పరశాత్మ పొందుకుంటా కదా ఎక్కడనే ధైర్యం వస్తుంది మళ్ళీ లోకంలో పోగానే ఎంటాడుతా ఉంటది ఏం జరుగుతుందో ఏ క్షణంలో ఏం భయం ఉంటుంది కానీ పరసాత్మ మీదకి వచ్చినప్పుడు ఎక్కడ ధైర్యం ఒక పెద్ద సింహంలాగా తయారైపోతాం మనం పోలీస్ బిట్ అనాయింటింగ్ కాగానే మీదికి కొన్నిసార్లు సెకండ్ టైం థర్డ్ టైం ఆత్మ బొందుకుంటప్పుడు ఎక్కడైనా ఇట్లా విపరీతంగా స్ప్రింగ్ లాగా కట్టుకుంటుంది శరీరం ఫస్ట్ టైం కొంచెం కొట్టుకుంటుంది కొంతసేపటి తర్వాత మళ్ళా కొంచెం కొట్టుకుంటుంది మళ్ళీ కొంచెం సేపు మళ్ళీ ఎట్లా స్ప్రింగ్ లాగా బాడీ అంటే ప్రిపేర్ చేస్తుంటాడు దేవుని ఆత్మ మనలో నివసించడం ప్రిపేర్ చేస్తాడు ఇంకా ఏమైనా బలహీనతలు ఉన్నాయా వాటి అన్నింటినీ అది కొట్టుకుంటుంటుంది శరీరం భరించలేదు దేవుని ఆత్మ అది పరిశుద్ధ ఆత్మ దేవుని ఆత్మ పరిశుద్ధమైంది కాబట్టి మన శరీరాలు దాన్ని భరించలేదు మనల్ని పరిశుద్ధ పరచాలంటే చాలా సమయం గడుపుతూ ఉండాల్సి వస్తుంది ప్రార్థనలో పశ్చాత్తాపం మనకి కావాలా మార్మోన్స్ కావాలా ఇంకేమన్నా నీలో ఏమన్నా రహస్యం ఉంటే వాటిని ఒప్పుకోవాలా సంపూర్ణంగా తయారు కావాలా అయిన వాక్యమే ఒక అర్థంలాగా మనకు చూపిస్తూ ఉంటుంది మనం చేస్తున్న పాపంలను అన్నిటి ప్రతిరోజు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది భయపడదు ఏలియన్ అంటే కూడా భయపడింది తెలుసు మనకు ఏలియన్ అనేవాడు భయపడి మోసే భయపడలేదా మోసే భయపడింది ప్రతి ఒక్కరు ఉంటారు కానీ ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి బైబుల్లో ఎందుకు భయం వెంటాడింది వాళ్ళని ఆదామ పాపం చేసినప్పుడు భయం వెంటాడింది మోషన్ ఎందుకు భయం వెంటాడింది ఆయన చేసిండు చిన్న విధేయత అందుకు వెంటాడింది దావిధిని ఎందుకు భయం వెంటాడింది ఆయన చాలా భయం పాపం చేసిండు ఒక స్త్రీ దాని తర్వాత ఊరియా ఊరియా గురించి నాకు అది నేను ఎప్ప నాకు చాలా కాలం కిందంటే నేను ఆ వాక్యం చదివితప్పుడు నిజంగా ఏడ్చుకున్నాను నేను కళలో నీళ్ళొచ్చిండే నాకు బాగా ఊరియా గురించి ఊరియా ఎంత ఇన్నోసెంట్ మనిషి కదా బోలా బోలాబో వాడు కదా పాపము భార్యని పోగొట్టుకున్నాడు ఏం మాట్లాడలేదు ఏం అనలేదు కదా ఏమైనా అన్నాడా ఊరియా ఏమనలే దాని తర్వాత ఒక సామాన్య రైతు అగ్రికల్చర్ ఫీల్డ్ లో పని చేసుకున్న వాడిని పెడితే వాడు ఎట్లా గెలుస్తాడు యుద్ధం ఆడగలడా అయినా గాని రాజు చెప్పిండు కదా అన్న విధేయతతోనే పోయిండు పైగా దా ఎంత కుయక్కి చూడండి ఎప్పుడన్నా మీరు అర్థం చేసుకోండి పాపంలో పడ్డాడు అంత కుయ్యతుంట ఎందుకంటే సైతానం వచ్చేస్తుంది కాబట్టి సైతాన్ కుయుక్తి కదా ఎట్లా ఉరియాన్ని ఈ లోకంలోకి వెళ్తే తీసేయాలి ఎందుకంటే దేవుక్యం ప్రకారంగా నీ పొరుగువాంది ఏది ఆశించద్దు పద్యాగిలలో నీ పొరుగువాన్ ఏది ఆశించద్దు వాడి భార్యనే గాని వాడి సర్వెంటనే కాని వాడి గొడ్డునే గానీ వాడి బర్రనే గాని ఎద్దునే గాని వాడి నాగలే కాని ఇంకేమేమో ఉంటాయి డీటెయిల్డ్ గా ఉంటాయి ఆ వాక్యాలు మీరు చదువుకుంటే అవి ఏమి కూడా ఆశించద్దు నీ పొరుగువాన్ ఏది ఆశించొద్దు ముఖ్యంగా అప్పులు చేసే వాళ్ళ గురించి నేను చెప్తాను సేవలో ఉండి నువ్వు అప్పులు చేసినప్పుడు అప్పు తీర్చకపోతే నువ్వు పది ఆంకెలు ఉలంఘించిన వాడవే అప్పు తీర్చేసే అలా కొంచెం కొంచెం కొంచెం కొంచెం ఎందుకంటే ఒకేసారి మనం తీర్చుకోలేము అప్పులం కాబట్టి ఎవరి దగ్గర ఏం తీసుకున్నానో నేను జ్ఞాపకం అది విడిచిపెట్టకపోతే నువ్వు ఇంకా బానిసవే వాక్యం వాక్యం క్రింద ఉన్నట్టే నువ్వు మనం వాక్యంలో ఉండి తప్పులు చేయలేం కదా అందుకు సైతాన్ని దివారాత్రులు మన మీద నెల మోపుతున్నట్టు దేవుని మీద అవకాశం ఇవ్వద్దు వాడికి జ్ఞాపకం తీసుకోవాలి నేను ఎవరి దగ్గరికి వెళ్ళిన డబ్బులు తీసుకున్నా అందుకే నేను ఒక బుక్ పెట్టుకుంటా ఎప్పుడు చిన్న బుక్ ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం తీసుకున్నా రాసుకుంటా అందులో ఎవరికి ఏమి ఇస్తావు రాసుకుంటుంది అంటే ఎందుకు రాసుకోవాలా ఒక విధానం అది లెక్క నువ్వు వాడికి జ్ఞాపకం చేయబోతే నువ్వు వాడిని పాపాలను ఇలా పెట్టేస్తున్నావు అవరీతిగా అర్థం చేసుకోండి ఇప్పుడు నువ్వు ఒక డబ్బు తీసుకున్నాను అనుకో ఏం బ్రదర్ ఎప్పుడు ఇస్తావు డబ్బు అని చేయకపోతే వాడు ఆల్రెడీ పాపంలో ఉన్నట్టే కదా వాడు ఆజ్ఞను ఉల్లంఘించినట్లే కదా నీ బాధ్యత జ్ఞాపకం చేయడం సరే వాడు ఇస్తాడా నువ్వు తీసుకుంటావా అనేది నీ ఇష్టం అది మాఫ్ చేస్తావా లేదు తీసుకుంటావా అనేది నీ ఇష్టం ఈ విషయాలు నేను ఫోర్స్ చేయను ఎందుకంటే విశ్వాసంలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి చర్చస్లల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి బ్రదర్స్ కాబట్టి నమ్మకం మీద అప్పులు తెచ్చుకుంటారు వాడు తీర్చలేడు తీర్చుకోకపోవడం వల్ల అవిశ్వాసే అయిపోతుంటాడు అవిధేయుడు కానీ నీ బాధ్యత ఏంది నువ్వు ఒక్కడు సేవకు కదా అనుమాన వాడు నువ్వు ఆధార ఆదరించాలా కదా ఓదార్చాలి అప్పుడింత అప్పుడింతి బ్రదర్ ఎందుకంటే అది లెక్క కదా సరే నువ్వు వాక్యం చెప్తావు అంటే పాదయాగి నాలు ఏ రైతుకుంది నీ పొరుగు ఏది ఆశించు నా దగ్గర అప్పులు తీసుకుని నువ్వు తీర్చవు అప్పు అనంటే వాడికి సుర్రు అంటదా లేదా కాబట్టి కేర్ఫుల్ గా వీటిని మనము పరిశీలించి స్వీకరించాల ప్రకటించాలా మనుషులకి బట్ హెచ్చరించే బాధ్యత అంటే ఎందుకంటే సంఘము పరిశుద్ధంగా తయారు కావాలని వచ్చే టైంకి ఇవన్నీ బలహీనతలు సంఘంలో ఉంటాయి ఏ సంగంలో ఉంటాయి కానీ మనకి బయలుపరచిన ప్రకారంగా మనం వాటిని ప్రకటించాలి కాబట్టి కీర్తనకారుడు ఆ ఇరవై ఏడవ అధ్యాయంలో ఈ వాక్యాన్ని జ్ఞాపన చేస్తుంది మొదటి వర్షాలు చూడండి చూడండి యహోవా నాకు వెలుగును రక్షకుడునై ఉన్నాడు ద లాడ్ ఈస్ మై లైట్ అండ్ మై శాలువేషన్ ద లార్డ్ ఈ మై లైట్ అండ్ మై శాల్వేషన్ యహోవా నా వెలుగును రక్షకుడునై ఉన్నాడు నేను ఎవరికి భయపడాలి ఇంకా నా వెలుగైనా నేను చీకటికి భయపడను నా పక్షంగా వెలుగున్నాడు నాలో వెలుగున్నాడు నా ప్రభు వెలుగు నా హృదయంలో వెలుగు ఉంది నేను ఇంకెందుకు భయపడతాను నా రక్షణ అంటే కాపాడేవాడు రక్షకుడు అంటే కాపాడేవాడు కదా నన్ను ఆదుకునేవాడైనా నన్ను కాపాడేవాడు అయినా ఇంకా ఎవరికి భయపడాల నేను ఎవరికి భయపడను అని నువ్వు తీర్మానించుకోవాలా ఈ వాక్యం ధ్యానిస్తే నేను ఎవరిని కూడా భయపడను ఎందుకంటే ఆయన ప్రొటెక్షన్ లో నేనున్నాను ఆయన నన్ను కాపాడుతున్నాడు కాబట్టి నేను ఆయన సత్తు కాబట్టి ఇప్పుడు నీ నీ ఆస్తిని నువ్వు కాపాడుకున్నట్లు ఆయన ఆస్తి మనం కాబట్టి మనల్ని కాపాడుతా అంటున్నాడు ఎందుకు చూడండి నా ప్రాణదుర్గము ఎవరికి నేను వెరతును అంటే ఎవరికి భయపడను ఎవరికి నేను వెరతును నేను ఎవరికి వెరవను అంటే ఎవరికి భయపడను ఎందుకు నా ప్రాణదుర్గం ఇంగ్లీష్ లో ఏముందంటే స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్ అనేది ప్రాన ప్రాణదుర్గం అంటే నా ప్రాణానికే స్ట్రెంగ్త్ అయినా దుర్గం అంటే అదొక కోట లాంటిది కదా కొండ ఒక గుహ అందులో పోయినామంటే ఆ దుర్గం ఆ ప్రాంతంలో ఆ ప్రాంతానికి పోయిన వాళ్ళందరూ ప్రొటెక్ట్ అయిపోతారు అన్నట్టు కాబట్టి ఎహో నా ప్రొటెక్షన్ ఏ స్థలం నేను ప్రొటెక్ట్ చేయదు ఎవరు నిన్ను ప్రొటెక్ట్ చేయరు మన ప్రభు ఒకటే ప్రొటెక్ట్ చేస్తారు కాబట్టి నేను ఇంకా ఎవరికి వెరవను అంటే ఎవరికి నేను భయపడను హూంషల్ ఐ బి అఫ్రైడ్ ఐ విల్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి అన్ను ధైర్యంగా చెప్పాలని నేను ఎవరికి భయపడను భయ నేను ఎందుకు భయపడాలా నా ప్రభు నా పక్షం కూడా నేను ఎవరికి భయపడను ఈ లోకంలో ఏ చీకటి శక్తులకు నేను భయపడను ఏ పశువులకి ఏ జంతువులకు నేను భయపడాను మీకు తెలుసు నేను ఏ జంతువుల గురించి మాట్లాడతాను మీకు తెలుసు ఆత్మీయంలో ఎటువంటి జంతువులకు నేను భయపడాను ఎటువంటి మృగములకు నేను భయపడాను ఎందుకు అవి నన్నేం చేస్తే దేవుడు నాకు రెక్కలు ఇచ్చాడు ఎగిరిపోవడానికి నేను ఎగిరిపోతాను ఆరణ్యంలో నన్ను పోషిస్తాడు దేవుడు శ్రమల కాలంలో కాబట్టి అంతకంటే ఆదరణ ఇంకా ఏమనుందా అంతకంటే ఆదరణ నాకు ఇంకేమైనా అవసరమా ఏం అవసరం లేదు నాకు నా ప్రభువే నా యొక్క ఆశ్రయపురము ఆయనే నా దుర్గము హీఈ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్ కాబట్టి నాకు ఇంకా వేరే ఏం అవసరం లేదు చూడండి సేవా జీవితంలో మనము ప్రతిసారి పాలిటీషియన్స్ని ఆశ్రయిస్తూ ఉంటాము బ్యూరోక్రాట్స్ని ఆశ్రయిస్తూ ఉంటాము ఇది రాంగ్ సిద్ధాంతాలని నేను చెప్తున్నాను ఫస్ట్ నువ్వు ప్రభుని ఆశ్రయించాలా ఆయన నడిపించేంత వరకు ఆయన మీదనే నువ్వు ఆధారపడాల ఆయనే నువ్వేం చేస్తావు మనుషులని పోతే వాడు లోకాతీతమైన మనిషి రక్షణ పొందిన వాళ్ళ దగ్గర వాడు నీకు ఇచ్చే సలహా ఏంది లోకాతీతమైన సలహాలే కదా ఈ లోకానికి సంబంధించిన సలహాలు అవి నిన్ను మరీ కురుగా తీసుకుంటాయి మరీ బాధ దుఃఖంలో తీసుకుపోతూ ఉంటాయి కాబట్టి చూడండి రెండవ విషయం ఏమంటున్నాడు ఫార్ ఐఎమ్ విత్ ది నేను నీకు తోడాయందును అంతేనా పదవ వచనంలో నాలుగో ఇరవై ఏష్రంథము నలభై ఒకటో ఉద్యాయము పదవచ్చనం దాసుకు నేను నీతో చెప్పి ఉన్నాను కోరణ భయపడుతుంది నేను కాబట్టి అన్నాడు కాబట్టి అది మన కారణం మనం భయపడడానికి వీల్లేదు ఆయన తోడే వాగ్దానం చేసిండు కాబట్టి మనం ఇంకా దేని విషయంలో కూడా భయపడడానికి వీల్లేదు ఎందుకంటే మనకు తెలుసు నూతన నిబంధన కాలానికి పౌలు కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటే రోముల రాష్ట్ర పత్రిక అధ్యాయంలో ముప్పై వచనంలో చూడండి రోముల రాష్ట్ర పత్రిక అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో ఆదరణ మనకి ఇచ్చిండో ప్రభు మన దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు ముప్పై ఒకటో వచ్చినేవు బి ఫర్ అస్ హూ క్యాన్ బి అగేన్స్ట్ దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారా ఈ వాక్యం ఈ పక్షంగా దేవుడు ఉన్నప్పుడు మీకు విరోధి ఎవడు చెప్పండి మనం కలిసి ఎన్నిసార్లు ధ్యానించిన ఎన్నిసార్లు ప్రకటించినాం శ్రమలలో వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలమ్మా కాబట్టి సైతాన్ కూడా నన్ను ఏమి చేయలేడు ఎందుకు దేవు నా పక్షంగా ఉన్నాడు మై శల్వేషన్ నా రక్షణ శృంగము నా రక్షణకు కరణభూతుడైన నన్ను రక్షించుకున్నవాడు నా పక్షంగా ఉంటే కూడా నన్ను చేయలేడు ఇఫ్ గాడ్ ఈజ్ విత్ అస్ హూ కెన్ బి అగేన్స్ట్ అస్ నా దేవుడు నా పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవడు కాబట్టి నేను విజయము నాదే విజయము నాకే అని నువ్వు ధీమాగా చెప్పగలవా నేనే యుద్ధ శూరిని విజయం పొందుకున్నవాడు నాకే విజయము నాకే ఎయిటీ నాకే విజయం నేను విజయం పొందినవాడు ఆల్రెడీ ఎందుకంటే కల్వరిశిలలో ఆయన తన ప్రాణాన్ని క్రయదానిగా పెట్టి మరణం మీద విజయం పొంది పాప మీద విజయం పొంది ఆ విజయాన్ని మన చేతిలో పెట్టిన ఉంది అక్కడ వాక్యం కాబట్టి విజయం నాది నేను నేను ఇప్పుడు రక్షణ పొందినాక రెండవ జన్మ అనుమార్లకు వచ్చినాక విజయం నాదే అని నేను ధైర్యంగా చెప్పాల విజయం నాదే నా నేనే పొందుకుంటాను విజయం తప్పక ఎందుకంటే నా పక్షంగా నా ప్రభు ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపని కాబట్టి ఇప్పుడు చూడండి మూడవది మూడవ విషయం నా పక్ష అదే యేష గ్రంథం నలభై ఒక డిస్మేయిడ్ అని ఉంది ఇంగ్లీష్ లో అక్కడనేమో దిగులు పడకం అని ఉంది అయితే డిస్మేడ్ అనే పదానికి దిగులికి చాలా తేడా ఉంది దిగులు పడకమంటే మీకు తెలుసు బాధపడద్దు దిగులు పడద్దు దుఃఖపడద్దు అనేది కానీ ఇంగ్లీష్ లో ఏమందంటే బీనాట్ డిస్మేడ్ ఏంటంటే బీనాట్ డిస్మేయిడ్ అంటే ఏంటంటే చూడండి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లా అని ఏం చేస్తారు తెలుసా మనుషులు కలవరం వస్తే ఏం చేస్తారు చెప్పండి ఎవరైనా గాబర గాబరైంది అనుకో ఏం చేస్తావు ఎట్టు పడితే అటు బరిగెత్తువు కరెక్ట్ వేరే సాయం తీసుకుంటావు ఎక్కడ బోల ఎక్కడ బోల డిస్మే అంటే చూడడం అన్నట్టు డిస్మే అంటే ఇంగ్లీష్ లో టు లుక్ అబౌట్ దిక్కులు చూడద్దు దిక్కులు చూడడం కాబట్టి బీ నాట్ డిస్మేడ్ అంటే అటు ఇటు చూడకండి ఎందుకంటే నేనేగా నిన్ను పట్టుకున్నాను నేనే నిన్ను నడిపిస్తున్నాను కదా నేనే నేను రక్షించుకున్నా కదా కాబట్టి నువ్వు అటు ఇటు చూడడానికి వీల్లేదు అక్కడిక్కడ పరిగెత్తడానికి వీల్లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు చెప్పండి వ్యూహాను పత్రిక చూడండి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఎందుకు మనము దిగులు పడద్దు మనం దిగులు పడడానికి వీల్లేదని ఎందుకు జ్ఞాపకం చేస్తుండే ఇది మీకు తెలిసే వాక్యం ఏ ఆర్ ఆఫ్ గాడ్ లిటిల్ చిల్డ్రన్ చిన్న పిల్లలారా మొదటి మొదటి యూహాను పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం చిన్నపిల్లలారావు చూడండి చిన్నపిల్లలారా మీరు మీరు చిన్నపిల్లలా పెద్దోళ్ళ కొన్నిసార్లు వస్తే పెద్దోళ్లాగా బిహేవ్ చేస్తారు అవును కొన్ని విషయాలలో పెద్దోళ్లాగా ఆలోచిస్తారు కొన్ని విషయాలు వస్తే చిన్నపిల్లలాగా ఆలోచిస్తారు మీరు ఎప్పుడు చిన్నపిల్లలాగా ఉండగలరా అంటే ఏంటంటే చిన్నపిల్లల గురించి టక్కన ఒకటే చెప్తాను అన్నీ చెప్పండి డీటెయిల్ గా ఏంటంటే నాకు తెలిసిన ఒకటి చిన్నపిల్లల విషయం ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాడికి బోర్ రాదు ఎంతసేపు ఆడుకోమన్నా ఆడతాడు వాడు వాడికి బోర్ రాదు నీకు నాకు బోర్ వస్తుంది నేను గమనిస్తూ ఉంటాను ఎప్పుడన్నా మా ఇంటికి పిల్లలు వస్తే ఇట్లా సోఫా ఉంటది కదా వాళ్ళకి పిల్లలకి ఏం లేదు ఒక్కసారి పోయి జంప్ చేస్తారు సోఫా మీద జంప్ చేస్తారు ఆడ ఎగురుతారు ఆడ నుంచి మళ్ళీ కిందికి దుంకుతారు అంట పరిగేస్తారు మళ్ళీ వచ్చి జంప్ చేస్తారు దాని మీద పది సార్లు జంప్ చేసి దుంకినా బోర్ రాదు ఎవరైనా అంతే ఎవరికైనా గుణగణం పిల్లల గుణగణం చెప్తున్నాను నేను కానీ మనకి బోర్ ఒక పని రెండుసార్లు చేయాలంటే బోర్ వస్తుంది ఏమిరా పొద్దున్న బాసన్లు గడగమంటే బోర్ వస్తుందా లేదా మీ వైఫ్ చెప్పింది అనుకో కొంత చూసుకోరా పాలు స్టవ్ మీదంటే బోర్ వస్తుందా లేదా ప్రతిరోజు కిటికీలు అన్నీ తెరవాలా ఇన్సలు ఏసీ అవన్నీ నీళ్లు ఉన్నాయా లేవ ట్యాంక్లో పోయి గేట్లు తెరవాలా అన్నీ నీ బాతి వాళ్ళు బోర్ వస్తుందా అలవాటైందా ప్రతిదీ ఆ సత్వాన్ని మనం చేయాలి అది మనం నేర్చుకునేది ఎందుకంటే నేను నేర్చుకున్న ఫిలాసఫీస్లో ఏంటంటే బిబ్లికల్ ఫిలాసఫీస్ కష్టించి ఫలించే అభివృద్ధి పొందుడి అని ఎందుకు చెప్పిండంటే బాగా తెలుసుకోండి ఆయన మనతో పాటు కూడా ఉంటాడు మనం ఏ పని చేస్తున్నా అతను మనతో ఉంటాడు మనతో పాటు ఆయన సన్నిధి నీ వెంట వచ్చి లేదా వాక్యం అంటే నువ్వు ఎక్కడపైనా నువ్వు ఏం పని చేస్తున్నా ఆయన నీతో పాటు కలిసి ఉంటాడు అంటే ఆయనకి ఎంత ఇష్టమో మనం అంటే ఆలోచించుకోండి అది జ్ఞాపకం చేసుకోండి నా ప్రభుకి నేనంటే ఎంత ఇష్టమో మళ్ళీ నాకు కూడా అంతే ఇష్టం ఉండాలి కదా ప్రభు అంటే ఎన్ని గంటలు ప్రేయర్ చేయగల రోజుకి మనసు వారికి మస్తు టైం ఉంటుంది ప్రేయర్ చేసుకోడానికి నాకు మనకే టైం ఉండదు సరిగ్గా ప్రేయర్ చేసుకుని ఆయన అందరి గంటలు గంటలు చేయొచ్చు కదా కనీసం ఒక త్రీ అవర్స్ చేయొచ్చు ఎవ్రీ డే చేస్తా ప్రైజ్ ఎలా తర్వాత రవి బ్రదర్కి వచ్చి ఇప్పుడు ఇప్పుడు టైం ఎక్కువ ఉంటుంది రవి బ్రదర్కి కాబట్టి ఈ సీజన్ లో ఎక్కువ ప్రేయర్ చేయాలి మన గురించి ఇప్పుడు వర్క్స్ తక్కువ ఉంటాయి కానీ కాబట్టి నువ్వు ఎక్కువ చేయాలి మా గురించి ప్రేయర్స్ ఎందుకంటే మాకు చాలా టఫ్ టైమ్స్ ఉన్నాయి నీది వెళ్ళదు కాబట్టి చిన్నపిల్లల గురించి చెప్తున్నాడు చిన్నపిల్లల మనిషి ఏంటంటే వాళ్ళు కొట్లాడతారు మర్చిపోతారు పెద్దలు మర్చిపోరు ఒకసారి కొట్లాడితే నీకు ఆ మైండ్లో ఉండిపోతుంది ద్వేషం చిన్నపిల్లలకు ఉండదు అందుకే చిన్నపిల్లల గురించి మాట్లాడుతుంది ఇక్కడ అంటే మీరు చిన్నపిల్లలాగా ఉండాలంటే క్షమించేసేయాలా ప్రతిదాన్ని క్షమించేసేలా అన్ని మర్చిపోతుండాలా ఫ్రెండ్లీగా ఉండిపోవాలా అది అడ్డొస్తూ ఉంటది ఎందుకంటే నీ పెద్ద గుణం అడ్డ ఉంటది కానీ ఆ క్షణం రాగానే అని చెయ్యడానికి అర బ్రదర్ బాగున్నావా ప్రైజ్లాడనేసి చిన్నపిల్లలాగా తయారైపోవాలను తీసుకోగడము బిస్కెట్ తినడం చాక్లెట్ పెట్టడము ఏదో చేయాలి ఏదైనా మంచి చెంగీస్ఖాన్ స్ట్రాటజీ అని చెప్తాం మేము క్లాస్లో పిల్లలకి ఆ చెంగీస్ఖాన్ అనే ఒక గొప్ప రాజు ఉండేవాడు చైనా దేశంలో వాడు ఏం చేసిండే చిన్న సోల్జర్ వాడు ఆ సోల్జరు దేశానికి మహా చక్రవర్తి అయ్యి అండి అంటే వాడి ట్రిక్స్ అన్ని నేర్పుతామన్నట్టు పిల్లలకి చెంగీస్ ఖాన్ ఏం చేస్తున్నాడంటే చిన్నప్పుడు సోల్జర్ ఉన్నప్పుడు సామాన్య సోల్జర్ సైనికుడు వాడు ఏం చేస్తున్నాడంటే వాడి మీద పని ఉంటారు కదా బాసులు వాళ్ళకి విలువ గల బహుమాన్ని ఇచ్చేవాడంట బాసుని ఎట్లా కబ్జా చేసుకోవాలో నేర్చుకున్నాడు జంగీస్ ఖాన్ స్టాటజీ అంటాం మేము దాన్ని అయితే జంగీస్ ఖాన్ ఏం చేసినాడంటే వాడి క్యాప్టెన్ మంచి విలువ గల బంగారము నగలు ఇట్లాంటి గిఫ్ట్లు ఇచ్చేటోడంట పిచ్చాడు అనుకోరావడన్నా చూస్తే పక్కన పక్కన స్కోల్దారు అనుకున్నారే ఏమన్నా పిచ్చాను నీకే తినని గతి లేదు వాడికి అంత విలువగాల బహుమానం చేస్తుంది తిట్టచ్చా కదా అవడా తిట్టాలా కదా కానీ వాడు ఎంత తెలివి గలవాడు అంటే వాడు విలువ గల బహుమానాలు ఇస్తూ అట్లా క్యాప్టెన్ అప్పుడు ఏం చేసిండు వాడిని ఐడెంటిఫై చేసి వాడిని పెద్ద పొజిషన్కి ప్రమోషన్ చేసిండు అక్కడ ఇంకో కొన్ని బహుమానాలు ఇచ్చి ఇంకో పెద్ద పొజిషన్ అట్లా చేసి ఏం చేసిందంటే ఒక సైన్యానికే పెద్ద క్యాప్టెన్ అయిపోయి ఏం చేసిండంటే పక్కన రాజు ఉంటాడు కదా పక్కన రాజు దగ్గర పోయి పెద్ద బహుమానం అక్కడికి వెళ్ళి సిల్క్ చైనాలో సిల్క్ బాగా విలువ ఉండేదా సిల్క్ బట్టలు ఇట్లాంటి అన్ని పోయి దుస్తులు వాడికి గిఫ్ట్ ఇస్తే ఆ రాజు ముగ్ధుడైపోయి నీకేం కావాలని చెప్పు నెక్స్ట్ టైం నేను నీకు హెల్ప్ చేస్తా అంటే వీడు తెలివిగా ఏం చేసేటాడు ఇంకొక రాజు మీద యుద్ధానికి అప్పుడు ఈ రాజుకి చెప్పేటాడు నేను వాడి మీద యుద్ధానికి పోతున్నాను సాయం చేస్తాను అంటే ఎందుకు సాయం చేయడం నా సైనికుడు అంతా నీకే పంపిస్తూ అట్ల పోయి గెలిచి యుద్ధాలు గెలిచి మొత్తం చైనానే రూల్ చేసి చంగీస్కా అని అర్థమైందా బహుమానాల విలువ ఇప్పుడు అర్థమైంది మీకు కానీ ఆయన తన జీవితాన్ని బహుమానంగా పెట్టిండి ఆ విలువ తెలుస్తలేదు మనకి అదేనా లేదా ఏమి మనము బహుమానాలు ఇవ్వడానికి వెనకంజ వెయ్యొద్దు అంటే వీడేమో స్వార్థం కొరకు బహుమానాలు ఇచ్చిండి మనము స్వార్థం కొరకు ఇవ్వద్దు బహుమానాలు అర్థమైందా మనం బహుమానాలు ఎందుకు ఇవ్వాలంటే ఆయన తనంతట తానే బహుమానంగా ఈ లోకంలోకి వచ్చి ఇచ్చుకున్నాడు కదా తన పుట్టుకనే బహుమానం క్రిస్మస్ పండుగ అంటే బహుమానం ఆయనకి గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు క్రిస్మస్ పండుగ రోజు కాని గిఫ్ట్లతో గిఫ్ట్లతోనే టైం పాస్ చేసి గిఫ్ట్ గురించి ఎవరికొరకు గిఫ్ట్ వచ్చిందో ఆయన మర్చిపోతారు క్రిస్మస్ పంట బలనే తది గిఫ్ట్స్ పెడతారు క్రిస్మస్ ట్రీ నేను గిఫ్ట్స్ పెడతారు ఆ గిఫ్ట్స్ పొద్దున్న నిద్ర నుంచి లేగానే ఉరుకుతారు గిఫ్ట్స్ అన్ని తీసుకుంటారు ఫారిన్ కంట్రీస్లలో మన దేశంలో కూడా ఉంది ప్రాక్టీస్ ఆ గిఫ్ట్స్ అన్ని తీసుకొచ్చుకుంటారు పిల్లలు బట్ట అవన్నీ చింపేస్తారు గిఫ్ట్స్ తీసుకుని రోజంతా ఆడుతూ ఉంటారు కానీ అసలు గిఫ్ట్స్ తీరిక మళ్ళా వాపస్ రావాలి కదా ఎవరికొరకు వచ్చినాయి నాకు ఈ గిఫ్ట్స్ ఆయన జ్ఞాప్ కప్ చేసుకోవాలా పేరెంట్స్ చేసుకోరు పిల్లలు చేసుకోరు అందుకు క్రిస్మస్ పండగల్లో బలైనతుంది నాకు అందుకే నాకు అది ఇష్టం లేదు పండగ ఎందుకంటే ఎంతసేపు గిఫ్ట్తోనే టైం పాస్ చేస్తారు మీరు చాలు కదా ఎంతసేపు ఆడతారు గిఫ్ట్స్తో మొబైల్ ఫోన్ ఎంతసేపు రుద్దుతా ఉంటారు అది పక్కకు వీటేసి వచ్చి కొంతసేపు ప్రభుత్వం గడపాల కదా ఎందుకంటే ఆయన కదా కారణం నీ గిఫ్ట్ కాబట్టి గిఫ్ట్ల గురించి గుణగణము ఎందుకు అంత భయంకరంగా చెడిపోయిందో అర్థం చేసుకోండి అందుకే చెప్తాను చిన్నపిల్లలారా చదవండి చిన్నపిల్ల మీరు దేవుని సంబంధులు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలా ఎప్పుడు నువ్వు దేవుని సంబంధం మీ చిన్నపిల్లల మైండ్ ఉంటేనే అన్నింటిని క్షమించాలి అన్నిటినీ భరించాలి అన్నిటినీ తలాల ఎవరి తిట్టినా రుద్ధేసుకొని అర్థం అవుతుందా నవ్వాలా ఒకటి మీరు బాగా అర్థం చేసుకోండి మీరు నవ్వడం నేర్చుకున్నారనుకోండి అన్ని మర్చిపోతారు సమస్యని చేతి మీద రాసుకోవాలా కీప్ స్మైలింగ్ అని రాసుకోవాలా ఎక్కడ పైన ఇట్లా చూసుకోవాలా తెలుస్తుంటే నవ్వుతూ ఉండాలా ఇంకా వాటికి ఎట్టు అర్థం చేసుకోండి మీరు తిట్టేటోడికి మీరు నక్త అంటే వాడి పరిస్థితి ఎట్లుంటది వాడి తల మీద బొగ్గు పోసినట్లే మండుతున్న బొగ్గు పోసిన ఎట్లే వాడి పరిస్థితి కాబట్టి చిన్నపిల్లలారావు మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు గనుక ఇప్పుడు అర్థం చేసుకోండి గనుక మీరు మీరు వాణ్ణి జయించినారు అర్థమైందా మీరు ఇప్పుడు ఎందుకు భయపడతారు చిన్న పిల్లలుగా ఉంటేనే జయించగలం పెద్దవాళ్ళగా ఉంటే జయించగలం ఓడిపోతాం పెద్దవాళ్ళగా ఉంటే ఓడిపోతాం ఎందుకంటే సవాడు తిట్టిననుకో ఎమ్రాన్ అని తిడుతున్నావు అంట ఓడిపోయినావు నువ్వు ఆల్రెడీ ఈ సీక్రెట్ ఎవరికి అర్థం కాదు ద్వేషము అనేది అబద్ధం ప్రేమ అనేది సత్యం సో ఏది సత్యం ఏది అబద్ధం తెలియని స్థితిలో ఉంది క్రైస్తవ జీవితం ఈరోజు చర్చిలలో దేశము ఈ రోజు ఎందుకు ఒక వీడియో డెలిట్ చేస్తాను నేను ఏ చర్చో అది లూతరని చర్చో మళ్ళీ ఏ చర్చో ఒకటి కొట్టుకుంటారు పాస్టార్లు నిలుగుటేసుకుని తెల్ల బట్టలు వేసుకుని సండే రోజు భయంకరంగా కొట్లాడుకుంటున్నారు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడుకుంటున్నారు చూడండి ఏ రీతిగా వాళ్ళు దేవుని పిల్లలు కాదు కదా ఎట్టి దేవుని పిల్లలు గారు కాబట్టి ఏమంటున్నారు చూడండి అది మీరు మీరు వాణ్ణి ఉన్నారు ఎవరిని ఈ విషయం అర్థం చేసుకోండి నేను సైతానికి భయపడను ఎందుకు భయపడను అంటే నాలుగున్నవాడు గొప్పవాడు ఎందుకంటే ఆయన శిలో మీద జయించి దాని మీద సైతాని మీద మరణం మీద జయించి మరణమా నీ విజయం ఎక్కడా నువ్వు ఓడిపోయినావ మరణమా మరణం ఓడిపోయింది లేకుంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో మరణం మీద మరణానికి మన మీద అధికారం ఉండే ఆయన మరణం ద్వారా మరణం ఓడిపోయింది ఆయన మరణం ద్వారా మరణాన్ని ఓడగొట్టిండు కాబట్టి మనం భయపడము మరణం గురించి భయపడము నాకు రోగం వచ్చినా భయపడను నేను నా లంగ్స్ ఏమైనా భయపడాలని నా కిడ్నీస్ ఏమైనా భయపడాను నేను ఎందుకో తెలుసా నాకు అర్థమైపోతుంది నా పని అయిపోయింది లోకంలో నేను వచ్చిన పని అయిపోయింది నేను చేయాల్సిన పని అయిపోయింది ప్రభు దగ్గర పోతున్నాను ధైర్యం రావాలా పౌలు అదే అన్నాడు కదా చావైతే మేలు నాకు అన్నాడు ఆ థాట్స్ క్రిస్టియానిటీలో లేవు ఇంకా బ్రతకాలా ఇంకా బ్రతకాలా మంచి మందులు తీసుకోవాలా మంచి హాస్పిటల్కి పోవాలా ఎక్కడపై ఏముంది నీకు అర్థం కావాలా ఆత్మలో నువ్వు ఉంటే నా టైం దగ్గరకు వచ్చింది అని కానీ ఈ రోజుల మనం భయం భయంతో పోతున్నాం ఎప్పుడు భయపడద్దు ఆ విషయం అర్థం చేసుకోండి ఎందుకు మన ప్రభు ఈ లోకాన్ని జయించినవాడు అటువంటి ప్రభు నీ హృదయంలో ఉన్నది క్షణం నువ్వు ఆత్మ పొందుకున్నప్పుడు నీకు తెలుసు నీ హృదయంలో ప్రభు బస కాబట్టి నువ్వు ఇంకా అది జ్ఞాపకం చేసుకున్నా నేను దేని విషయంలో భయపడాను నేను చిన్నపిల్లవాడిలాగానే ఉంటాను ఏమన్నా కానీ ఎవడన్నా నన్ను పెద్దవాడిలాగా చేయని చూసినా నేను చిన్నపిల్లలాగానే నేను అవుతూ ఉంటాను క్షమించేస్తూ ఉంటాను కాబట్టి చూడండి అదే ఎక్కడ మీరు ఎక్కడ చదువుతారు చదువు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వాణ్ణి గనుక మీరు వాణ్ణి జయించున్నారు లోక వాళ్ళు లోక సంబంధులు గనుక లోకం సంబంధం అన్నట్టు మాట్లాడదు వాళ్ళు అట్లనే కాబట్టి మీరు మాట్లాడద్దు లోక సంబంధుల్లాగా మనం మాట్లాడద్దు అది పాయింట్ మనం పోగొట్టుకునే వాళ్ళ మా వాక్యం కొంచెం ముందు పోయి అందుకే నేను ఆపేసిన ఎందుకో నా దగ్గర లేదు తెలుగులో ఇంగ్లీష్ ఉంది అది వారు లోక సంబంధులు కాబట్టి మాట్లాడతారు అంటే మనం ఇప్పుడు నేర్చుకోవాలా ఈ లోకంలోని ప్రతి సమస్యకి ఈ లోకంలో సొల్యూషన్స్ వెతకవద్దు అది నేను ఇప్పుడు నేర్చుకున్నా ఈ లోకంలో ఎటువంటి సమస్య వచ్చినా అక్కడికి వెళ్ళి నాకు యాన్సర్స్ సొల్యూషన్స్ ఈ లోకానికి ఆ లోకపు సొల్యూషన్స్ అవసరం ఎందుకో తెలుసా ఈ లోకము ఇన్పర్ఫెక్ట్ లోకం ఇది పడిపోయిన లోకం ఇది అదం అవల తర్వాత పాపం తర్వాత ఇది పడిపోయింది ఇది ఇందులో పర్ఫెక్ట్ సొల్యూషన్స్ రావు నా మొబైల్ ఫోనే పర్ఫెక్ట్ కాదే చెడిపోతుంది ఎప్పుడు చెడిపోతుంది తెలియదు నా ల్యాప్టాప్ పర్ఫెక్ట్ కాదు ఎప్పుడు చెడిపో తెలియదు ఏ వస్తువునా చెడిపోతుందా ఇది లోకంలో అవి పర్ఫెక్ట్ కావు కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఈ లోకం ప్రకారంగా నువ్వు జీవించద్దు వాళ్ళ ఈ లోకస్తుల మీరు ప్రవర్తించద్దు వాడి వారే అందుకని హిబుల్ రాష్ట్ర పత్రిక పదమూడవ త్వరగా వ్యాఖ్యాన్ని విగించేస్తున్నా హిబిల్ రాష్ట్ర పత్రిక పదమూడవ్ మై హెల్పర్ నాకు ఆయననే సహాయకుడులో అండ్ ఐ విల్ నాట్ ఫియర్ వాట్ మ్యాన్ షెల్ డ్యూ టు మీ కాబట్టి నేను భయపడను ఈ లోకస్తులు ఏమి చేయలేరు నరమాత్రుడు అంటే వాడు టెంపరీ నరమాతృ అంటే టెంపరీ ఫెలో ఆ టెంపరీ ఫెలో నాన్న ఏం చేయగలడు పర్మనెంట్గా ఉన్న నా దేవుడు నాతో పక్షం ఉండగా ద లాడ్ ఈజ్ మై హెల్పర్ ప్రవ్వా నువ్వే నాకు సాయం దయచేయి ప్రవ్వా అన్న ప్రేయర్ నీకు అవసరం కష్టం నాకు మైండ్ పనిచేసలేదు ప్రవ్వా నువ్వే నాకు ఆలోచన నువ్వు ఆలోచన కర్త కాబట్టి నాకు ఆలోచన దయచే ప్రవ్వా అని ప్రయోజాలి అందుకే చూడండి ఆయన అంటున్నాడు నేనే నీ దేవుడను యశాగ్రంథం నలభై అధ్యాయం కాబట్టి మై హెల్పర్ దేవుడే ప్రభువే నా సహాయకుడు అన్న విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుండడు కాబట్టి ఆయననే మనల్ని బలపరిచేవాడు శ్రమలలో గుండా పోతున్నప్పుడు కష్టాలలో కూడా పోతున్నప్పుడు ఆయనే మనతో పాటు అంత పవర్ఫుల్ దేవుడు నీతో పాటు నువ్వు ఎందుకు వరి ఈ విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి నీ విశ్వాసము ప్రభులోనే ఉండాలా అది ఇప్పుడు గుర్తు చేసుకోండి నీ విశ్వాసం ప్రభులోనే ఉండాలా ఎందుకంటే చూడండి అటుఇటు డిస్మేడ్ అంటే అటు ఇటు దిక్కులు దొరవద్దు వాందే వీందే వాందేరా వీందే తిరగొద్దు ఎందుకంటే హెబ్రిల్ రాష్ట్ర పత్రికను మనం చూస్తాం విశ్వాసానికి కరత దాన్ని కొనసాగించే వాడైన వైపు మన పరమైన యేసు వైపు చూస్తూ పోవాల కష్టాలు వచ్చినప్పుడు ఆయన వైపే చూస్తూ పోవాలా ప్రభునే చూస్తూ పోవాలా మనుషులని మనుషులను ఆశ్రయించ కంటే యూహోని వాక్యం అదే జ్ఞాపకం చేస్తుంది చూడండి హెబ్రిల్ రాష్ట్ర పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ మన ప్రభు ఎంత నమ్మదైన వాడు అనేటిది మీకు కలిగిన వాటితో ఐదవ వచ్చిన వాటితో అని ఆయనే చెప్పింది కదా ఆయన చెప్పింది కదా మళ్ళీ ఎందుకు భయపడుతున్నాం ఆయనే చెప్పింది కదా ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫార్ సేక్ నిన్ను ఏ మాత్రమును ఆ విషయాన్ని ఇప్పుడు మనం జ్ఞాపకం తీసుకుంటున్నాం చివరిగా చివరిగా ఆయన ఏం చెప్తుందంటే ఐ విల్ అప్హోల్డ్ ది అండ్ ది రైట్ హ్యాండ్ ఆఫ్ మై సాలిబ్రేషన్ అదేంది మన నీతి నీతి దక్షిణ హస్తం తో మీరు చెప్పండి దక్షిణ హస్తం అంటే ఏంది దక్షిణం అంటే ఏంది కుడి ఎడమంటే తెలుసు కదా మన ఇప్పుడు చెప్పండి దక్షిణం అంటే దక్షిణ హస్తం అంటే ఏంది రైట్ హ్యాండ్ దక్షిణ హస్తం అంటే రైట్ హ్యాండ్ ఇంగ్లీష్ బైబిల్ అదే ఉంది ఐ విల్ అప్హోల్డ్ ది విత్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ మై రైచియస్నెస్ రైట్ హ్యాండ్ దక్షిణ హస్తం అంటే రైట్ హ్యాండ్ మీరు చెప్పండి కుడిపార్షం ఎవరుంటారు తండ్రి కుడిపార్షం ఎవరు కూర్చొని ఉంటారు ఎవరైనా ఆయనకు పేర్లేదా మరి ఇప్పుడు చెప్పండి యష్యా గ్రంథంలో చూస్తున్నాము ఆ రైట్ హ్యాండ్ గురించి తండ్రి మాట్లాడుతున్నాడు ఐ విల్ అప్హోల్డ్ ది విత్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ మై రైచియస్నెస్ కాబట్టి మన ప్రభువే రైట్ హ్యాండ్ లాగా ఉన్నాడు అంటే రైట్ హ్యాండ్ అంటే నా రైట్ హ్యాండ్ బాస్ అంటాం కదా ఈయన నా రైట్ హ్యాండ్ అంటే నా స్ట్రెంగ్త్ అన్నట్టు కాబట్టి దేవుని స్ట్రెంగ్త్ అయినా యేసు ప్రభుయే మన పక్షంగా ఉన్నాడు అన్న విషయాన్ని ఈ చివరి పాయింట్ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఇక అంతకంటే వాల్యుబుల్ ఫ్రెండ్ నీకు ఎవరున్నారు ఎవరు లేరు ఈ లోకంలో కాబట్టి ఇంకా నేను అనుమానించాను అను ఎట్టి నేను భయపడను ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను నా పక్షంగా ఉన్నాడు రైట్ హ్యాండ్ ఆయననే నాకు రైట్ హ్యాండ్ లాగా ఉన్నాడు ఇంకా నేను అనుమానించడం లేదు నేను చాలాసార్లు నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయింది నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా పక్కన ఎవరో ఉన్నట్లు నన్ను ఎవరో పట్టుకుంటున్నట్లు ఆ ఫీలింగ్ కూడా తెలిసిపోతుంటుంది ఎవరో టచ్ చేస్తున్నట్లు నాకు పర్షురాధన బతుకుంటున్నప్పుడు నా మీద చేతులు పెట్టినట్లు ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుంది నిజంగానే ఎవరో పట్టుకున్నట్లు ఎవరో టచ్ చేసినట్లు అర్థమవుతుందా ఉందా లేదా బైబుల్లో అట్లాంటి అనుభవం మాత నిబంధన కాలంలో చాలామందికి అటువంటి అనుభవాలు వచ్చినాయి దేవుని బిడ్డలకి కాబట్టి ఆయన నిన్న నేను వెళ్తారు ఏకరీతం దేవుడు వాగ్దానం చేసినవాడు మనం ఇంకా అవి ఆయన నమ్మదగినవాడు మనం అనుమానించేది లేనేలేదు ఆయన ప్రామిస్ చేసే నేను నిన్ను ఎన్నడను విడవను ఎడవను నేను నీ పక్షంగా ఉన్నాను ఎవరికీ భయపడకు ధైర్యంగా వెళ్ళిపో అవి జ్ఞాపకం చేసుకుంటాడల్లా నేనైతే ఈ వాక్యాలు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటా తెలుసా ఈ సామ కీర్తన గ్రంథము ఇందాక చూసినాం కదా ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వర్షంలో అదే నేను నాకు చాలా జ్ఞాపం ఉంది యవన కాలంలో నేను ఒక పాట పాడుకునేటోని అదొక పాట యాక్చువల్ గా అయితే ఆ ఆ రోజులలో క్యాసెట్స్ ఉండేవి కదా ఆ రోజుల్లో క్యాసెట్స్ ఆ క్యాసెట్ పెట్టుకొని నేను పొద్దులేసి ఆ పాట పాడేటోడి ఏది geethalagrandam 27th day the lord is my light and the rock of my salvation whom shall i fear avo manchi part undadi in english la the lord is my light and the rock of my salvation whom shall i fear whom shall i fear the lord is my light and the rock of my salvation whom shall i be afraid I offer up to you a sacrifice. I will sing praise unto your name. For you have conquered all my enemies. You are the God of my salvation. The Lord is my light and the rock of my salvation. Of whom shall I be afraid? In Yovar ki baya padhanu. ఆ పాట పాడుకునేటుండి నేను యవనాదాలు ఎందుకంటే ఆ రోజులలో చాలా భయంకరంగా ఉండే మా పరిస్థితులు ఆ రోజుల్లో గవర్నమెంట్ జాబ్స్ బ్యాన్ ఉండే నేను కాలేజ్ నుంచి బయటకు వచ్చిన గవర్నమెంట్ జాబ్స్ బ్యాన్ ఉండే ఎన్టీ రామారావు ఆ రోజులలో ప్రైవేట్ జాబ్స్ ఉండకపోయాడు కంపెనీస్ ఉండకపోయాడు థర్టీ ఇయర్స్ క్రితం థర్టీ ఇయర్స్ క్రితం కంపల్సరీ గవర్నమెంట్ జాబ్కే పోవాలి అందరు నా సీనియర్స్ అందరు గవర్నమెంట్ జాబ్ లెక్క వెళ్లిపోయినారు నా దగ్గరకు బ్యాన్ పెట్టిండి ఎన్టీ రామారావు దాని తర్వాత సెంట్రల్ లో రాజీవ్ గాంధీ స్పెషల్ డ్రైవ్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ అని పెట్టిండు అంటే ఓన్లీ ఎస్టీ ఎస్టీస్కే జాబ్స్ రాజీవ్ గాంధీ సెంటర్ అనేమో ఎస్టీఎస్టీస్ పెట్టిండు ఎన్టీ రామారావు వచ్చి స్టేట్ లో బ్యాన్ పెట్టిండు మళ్ళీ ఎవరు అసలు ఉద్యోగాలు ఎక్కడ రావాలా చాలా బాధ ఉండేది నాకు ఎన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాష్టో ఎక్కడ రాలేదు నాకు జాబ్ అందులో అంత బాధాకరంగా పెద్ద ఫ్యామిలీ మాది మా ఫాదర్ కి నా హోప్ ఉండే ఎందుకంటే మా అన్న సరిగా చదువుకోలేదు ఇంకా నెక్స్ట్ నేనే మా అన్న సరిగా చదువుకోక కొంత డిస్టర్బ్ అయిపోయినా కెరియర్ అంతా ఇంకా నా మీద ఎక్కువ హోప్స్ ఉంటాయి మా ఫాదర్కి నేను బాగా చదువుకున్నా కానీ చూస్తే కాలేజీ బయట రాగానే జాబ్స్ లేవు సెంటర్ లేవు జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ అసలే లేవు కంపెనీస్ లేవు అప్పుడు హైదరాబాద్లో స్టార్ట్ కాలేదు అప్పుడు చూడండి చిన్నప్పటి నుంచి ప్రభు తల్లిదండ్రులు ప్రే ప్రార్థనలు నడిపించారు కాబట్టి అదొక ధైర్యం ఉండేది నా ప్రభు నన్ను ఎట్లనే నడిపిస్తలే అనేసి ఒక మేనేజర్ నాకు జాబ్ అరేంజ్ ఒక చిన్న ఫార్మా కంపెనీస్లో కాటేదన్ రాజేంద్ర కాటేదన్ బెల్ట్ ఉంటుంది ఇండస్ట్రియల్ బెల్ట్ అందులో హోమియోపతి మందుల కంపెనీలో జాబ్ వచ్చింది ఆ జాబ్ తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చి మళ్ళీ టీచింగ్ జాబ్ టీచింగ్ జాబ్ తర్వాత హాస్పిటల్స్ అట్లా ఎనిమిది జాబులు ఏడు జాబులు మారినాయి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న జాబు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కంటే మంచి జాబ్ ఓ రీతికి చెప్పాలంటే కానీ పని ఎక్కువ ఉంటుంది మీ ఫలితం ఉంటుంది పని సరే దాని గురించి నేను పని గురించి ఎప్పుడు భయపడలేదు కానీ నాకు గవర్నమెంట్ జాబ్స్ చేతి వరకు వచ్చి ఎన్ని ఇంటర్వ్యూస్ ఎన్ని ఇంటర్వ్యూస్లో చేతి వరకు వచ్చింది ఇంకా జాబ్ వచ్చేసింది అనుకున్నాను పోయినాయి ఎన్ని జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ తర్వాత కానీ నేను ఎప్పుడు దుఃఖపడలేదు ఎందుకంటే నా తర్వాత వచ్చినట్టు గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి సరే వాళ్ళు ఎట్లా సంపాదించ డబ్బులు అడిగి నేను డబ్బులు ఇవ్వాలని చెప్పినాను నేను నా నే నా యొక్క టాలెంట్ గుర్తించి ఉద్యోగం ఇస్తే మంచిది అంతేగాని నేను పైసలు ఇచ్చేది ఉంటే నేను అవసరమే లేదు నాకు ఎప్పుడూ అట్లాంటి ఉద్యోగం సంపాదించుకుంటుంది నేను కాబట్టి నేను లంచం ఇచ్చి ఉద్యోగం తీసుకోనికి నాకు అవకాశం లేదు నేను ఇవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పైసలు లేవు పైగా లంచం ఇచ్చి డబ్బు ఉద్యోగం సంపాదించుకునేంత పిచ్చుని నేను కాదు ఎందుకంటే నాకు టాలెంట్ ఉంది నేను ఇంటి ధర కూర్చొని కూడా సంపాదించుకోవాలని అట్లా అనుకుంటే తర్వాత తన బిడ్డలకి ఎట్లన్నా తను పోషించగలడు కదా సింహములు ఎదురుదీస్తున్నాయి ఆకలి కొన్నప్పుడు యహో వలన వాటికి ఆహారం కలిగింది కదా మళ్ళీ అటువంటి ఆకాశపాక్షులు ఏవి కష్టపడపడావు అవి అవి పండిస్తాయా పొలాలు వంటిస్తాయా దున్నుతాయా అటువంటి ఆకాశపాక్షుల కంటే శ్రేష్టమైన మనల్ని పోషించడా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ధైర్యంగా మనము కొనసాగాల ఇది యుద్ధము యుద్ధంలో మనం గెలవాల్సిందే అది తీర్మానించుకోవాలి మనం దెబ్బలు తగులుతాయి యుద్ధంలో కాలు పడుతూ ఉంటాయి అయినా కానీ ముందుకు పోవాలా దూసుకొని పోవాలా గెలవాలా మన ప్రభుకి మహిమ రావాలా అటువంటి మహిమ మనమందరము మన ప్రభు తీసుకొని మన జీవితాంతం మహిమ పరచాల ఎక్కడ కూడా అవకాశం ఇవ్వదు పోగొట్టుకోవడానికి యుద్ధం యహో అది ఇలా గెలవాల్సిందే మనం ఆ తీర్మానంతో మనము వాక్యాన్ని ముగించుకుంటున్నాం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాం పరశుధర వాద్ధంటే మీకు అన్నాలిస్ అయ్యాడు ఈ కృపలో మరోసారి జ్ఞాపకం తీసుకున్నారు అవును అయినా మీరు మా పక్షంగా ఉండగా మాకు విలువ దేవడు మీరు సైతాన్ మీద విజయం పొందినారు ఈ లోకం విజయం పొందినారు మేము కూడా విజయం పొందినాం అని ఇందాక వాక్యంగ్ జ్ఞాపకం చేస్తుంది యోహాను సువార్థికుడు తన పత్రికలో మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసినాడు ప్రభావ అవును ప్రభా మేము చిన్నపిల్లలా కూడా అందరినీ క్షమించాలా అందరినీ ప్రేమించాలా కాంప్రమైజ్ కావద్దు దేని విషయంలో మేము బోర్ కావడానికి వీల్లేదు చురుకుగా పనులు చేసిన వాళ్ళ పిల్లలు పరిగెత్తినట్లు మేము పరిగెత్తాలా మా హృదయాలు ఆ రీతిగా తయారు కావాలా మీరు సహాయకులునే నడిపించండి నూతనమైన అభిషేకం అనుగరించండి వాళ్ళకి ధైర్యం అనుగరించండి మీరు మా ప్రసంగంలో మేము ఇంకా భయపడడం ఎవరికి ఆనందంతో సంతోషంతో ధైర్యంతో ముందుకు పోతున్నాం ఎందుకంటే ప్రభు మీరు మా పాప క్షమించినారు మమ్మల్ని మీరు క్రయం రక్తం పెట్టి కొనుక్కున్నారు మేము మీ సత్తు కాబట్టి మాకు ఏమి మీ నుండి మాకు ఆశ మీరే మా యొక్క దుర్గం మీరే మా కోట కాబట్టి మేము ధైర్యంగా మీద నివసించలాగా సేప నడిపించండి ప్రతి చీకటి దురాత్మ అంధకార శక్తులని మంత్రశక్తులను చేస్తున్న పాతలంలో బంధించి థ్యాంక్ యూ లాడ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ మేము తిరిగింటి వెళ్తుండగా మీ యొక్క పరిశాత్మ నడిపితల కాపలు చేసి నడిపి తిరిగింటి చేర్చమని నానేసు క్రీస్తు పరిశుద్ధ నామమ్మ ప్రార్థించ అపవాది క్రియలకు నాశనం తండ్రి కారణాల నిరంతరం జయం తండ్రి ఆమెన్ మన ప్రవేణి కృప సమ్మధనం నడిపి మనందరికీ ముఖ్యంగా గృహస్థులకు సదాకాలం తొడేడుగాక ఆమె